రాజేశ <coughs> పరిశుద్ధురవగు మా తండ్రి ఏసా మీకు వందాలనైనా సర్వరతుడేవా మా ఏసా మీకు వదనాలనైనా అబ్రహాం ఇసాకు యాకోపుల గొప్ప తండ్రి మీకు వందనాలు ప్రభావ అయినా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ప్రభావ అబ్రహంలో చేయబడిన ఆ యొక్క మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి ప్రవ్వ ప్రథమ ఫలంగా ఉండటకు మమ్మల్ని మీరు అనుకున్నారు దాన్ని బట్టి మీకు వదనాలనైనా ప్రవ్వా మీ యొక్క వాఖ్యలని సత్యాన్ని గ్రహించలాగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థించడం ఈ యొక్క సాయంత్రం సరే మేము వాక్యం ధ్యానించక మేము వచ్చినాం అయినా మాట్లాడండి మా జీవితాలు సరిచేయండినైనా ఎంతో ఆయాసకరంగా ఉంటుంది ఈ లోకం ఈ లోకంలోని ప్రయాణం కానీ మీ అందు మాకు స్థిరత్వం మీ అందు మాకు సమాధానం మా యొక్క అలసట మీ అందే తీరుతుంది ప్రభావ మీలోని నిరీక్షణ మాకు అనుగ్రహించడం మీకు ఎంతో వాదనాలు ప్రభావ ఇంకా రాన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆటంకపరిచే ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను యేసుక్రీస్తు నా పాత్రలో బంధించండి ప్రవ నేను మీరే మహిమ నొందమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమన ప్రవ్వా మీ యొక్క వ్యాఖ్యలని సత్యాన్ని గ్రహించలాగా నడిపించండి దాన్ని మేము స్వీకరించాలా దాన్ని మా జీవితాలకు అవలంబించుకోవాలా అనేకలకు ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మా కందరి కనుగరించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ హలూయా ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బూరల తీర్పు అనే అంశాన్ని ఆరంభించబోతున్నాం ఈరోజు నుంచి పోయిన వారం మనము ఇక్కడికి రాలేదు కదా మనకు అప్పటికి చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవసాలని ముగించుకున్నాం మనం ఇంకా దాని తర్వాత మనకి ఏముండే ధ్యానిస్తామంటే ఆ టైంకి ఇంకా మనకి రిలీజ్ రాలేదు దేవుడి నుంచి ఆమోది ఇంకా రావట్లేదు నేను ఈరోజైతే బొత్తిగా అవకాశమే లేకుండే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి బొత్తిగా లేకుండే అవకాశం ఆఫీస్లో అయితే అది అవకాశం దొరకదు ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరుంటారు నాయంట నేను చిన్నగా ప్రార్థన చేసుకుంటున్నాను సాయంత్రం పుట్ట ప్రవ్వా వాక్యాలు మేము ధ్యానించాలా ఎందుకంటే మీరే మాకు అవి చూపించాలా మాంతటా మేము వాటిని తెలుసుకోలేం గ్రహించలేం మీరే చూపించండి ప్రవ్వ అన్నప్పుడు సరే ఈ యుగ సమాప్తికి చివరికి మనం వచ్చినాం కాబట్టి ప్రవాసంలో అన్ని కాబట్టి చిన్న ప్రవక్తలకు సంబంధించిన చివరి ఆ యొక్క వార్నింగ్ లేక చివరి అవకాశం కూడా అయిపోయింది అన్న హెచ్చరికతో మనం ఆ ప్రవశాల్ ప్రవచనాలు ముగించుకున్నాం ఇంకా చివరి హెచ్చరిక కూడా అయిపోయినాక మూడవసారి కూడా ఆయన హెచ్చరించినాక కూడా మారకపోతే ఏం జరుగుతుంది తీర్పు ఆరంభం అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేసింది సాయంత్రం కాబట్టి ఆయన తీర్పుకు సంబంధించిన విషాల్ మనం ఈరోజు నుంచి ధ్యానించబోతున్నాం దీర్ఘంగా సరే అది ఎంత కాలం అవుతుందో మనకు తెలియదు ఎందుకంటే వాక్యాలు పాత కాలంలో ఉంటాయి కృత కాలంలో ఉంటాయి ఆ వాక్యాలు మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలా కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్య తప్పక మనం ధ్యానించబోతున్నాం ఈరోజు నుంచి కొంత కష్టతరమే కానీ ఇది మనుషులకి అసాధ్యం ప్రకటన గ్రంథం అంత ప్రవచనాత్మకంగా చెప్పబడింది ముఖ్యంగా చిహ్న పరంగా చెప్పబడింది సింబాలిక్ అంటాం ఇంగ్లీష్లో సింబల్స్ అంటాం చిహ్నాలు ఉపమనరీతిగా చెప్పబడ్డాయి కాబట్టి అవి వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహ అనుగ్రహించబడ్డాయి ప్రభు మనల్ని ఎన్నిసార్లు హెచ్చరించండి కాబట్టి అది మన ప్రభువు పుస్తకం గొరపిల్ల పుస్తకం అని మనం చూస్తాం గోరపిల్ల గ్రంథం అని చూస్తాం మనం ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవ్వడికి యోగ్యత లేదు కేవలం మన ప్రభువుకు తప్ప కాబట్టి మన ప్రభువే ఆ యొక్క గ్రంథాన్ని అనుగ్రహించినవాడు రెండు వేల సంవత్సరాల కృతం దాన్ని మన కాలంలో విప్పినాడు కాబట్టి ఈరోజు మనం వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రపంచమంతటా ధ్యానిస్తున్నారు సరే ప్రకృతి సహజంగా ధ్యానిస్తే అబద్ధాన్ని ఆశ్రయించే వాళ్ళం అవుతాం మనకి ముందుగానే ఒక మార్గాన్ని చూపించింది ఒక విధానాన్ని చూపించింది ప్రవాసాలను అర్థం చేసుకోవాలని అవి కొన్ని నేను క్లుప్తంగా చూపిస్తాను సరే ఈరోజు మనం అంత దీర్ఘంగా ఆరంభించాం ఎందుకంటే దానికి సంబంధించిన ఫౌండేషన్ పునాదులు లేక బేసిక్స్ మనం నేర్చుకోవాలా ప్రవచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అది ఇతరులకు బయలుపరచే యా ఇతరులకు కూడా బయలుపరచాడు ఆయన ఆయన నేను నిండు మనసుతో సేవించి ప్రేమించే వారికి అందరికీ వాటిని బయలుపరచాడు ఎందుకంటే ఆ గ్రంథంలో మనం ఎన్నిసార్లు ధ్యానించం దాన్ని ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని తమ దాసులైన ప్రవక్తలకు బయల్పరచకుండా ఏదీ చెయ్యడు కాబట్టి మనం దాసులం అది మనం విశ్వసించాలా కాబట్టి ఖచ్చితంగా అవి మనకి బయలుపరచాల్సింది ఎందుకంటే ఎవరికి బయలుపరచాలా ద సీక్రెట్స్ ఆర్ ఆఫ్ హిస్ సెయింట్స్ అని మనం చూసిన ఒకరోజు వాక్యం అంటే రహస్యములు తన ప్రియులవి అనుంది వాక్యం స్వామి తలగ్రంథంలో చూసిన ఒక రోజు మనం రహస్యములు తన ప్రియులవి కాబట్టి తన బిడలకి రహస్యాలని బయల్పరుస్తాడు ఎందుకంటే ఇవన్నీ బయల్పరచకపోతే ఆయన ఆయన కార్యములు అమోఘములు అని సాక్ష్యం ఇచ్చేవాడు ఎవడు కాబట్టి ఆయన కార్యములు అమోఘములు అవి మన ఊహకు అంతు పట్టవు కానీ అవి నెరవేరినప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి సాక్షాలు ఎందుకు మనుషులు వారి జీవితాలలో అద్భుతాలు జరిగినప్పుడే జరిగేంత వరకు తెలివు వాటి మహిమ అవి జరిగినప్పుడే ఇది ప్రభు వల్లని ఇది యోహో వల్లని కలిగే అని సాక్షమిస్తూ ఉంటాం మనం కాబట్టి మన జీవితాలలో ఈ సత్యం మనం గ్రహించి వాక్యాలను సరిగా అర్థం చే ఎందుకంటే నా వెనక వచ్చి వాడు దొంగ అంటే వాడు చెప్పేటది అంతా అబద్ధము మన ప్రభు చెప్పిన విధానం ఒకటి వాడు చెప్పేది ఇంకొక అబద్ధ విధానం కాబట్టి వాని అనుచరులను వాడు వాడుకుంటూ కానీ ప్రభువు తన బిడ్డలకు వీటన్నిటిని బయలుపరుస్తుంటాడు తన అపస్థుల ద్వారా తన పర్వతాల ద్వారా వాటన్నిటి మనకు ముందుగానే స్థిరపరిచింది వాళ్ళు వేసిన మీదనే మనం జీవితాలు కట్టుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనము ప్రకటన గ్రంథంలోని వ్యాఖ్యలను ధ్యానిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథము దాన్ని ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానించాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే యోహాను భక్తుడు ఆయన పన్నెండు మంది శిష్యులలో ఒకడైన శిష్యుడు లేక ప్రభుకి ప్రియమైన శిష్యుడు ఎప్పుడు ఇద్దరికి కనిపిస్తూ ఉంటాడు పేతులు యోహానులు ప్రియమైన శిష్యులాగా కనిపిస్తూ ఉంటారు వారిద్దరినీ ఆ యొక్క ఆయన యొక్క ఇంగ్లీష్లో ట్రాన్స్ఫిగరేషన్ తెలుగులో కరెక్ట్ పదం వస్తలేదు ఆయన యొక్క చూపించుకున్నాడు అక్కడ వాళ్ళకి వారిద్దరికి అంతేనా కొండ మీద రూపాంతరం ఆయన రూపాంతరాన్ని వారికి అగుపరుచుకున్నాడు ట్రాన్స్ఫిగరేషన్ అంటాము ఇంగ్లీష్లో ఆయన రూపాంతరము అక్కడ చెందినప్పుడు మోసే మరియు ఏలియాలు వచ్చి అతనితో మాట్లాడము పేతురు యోహాను చూసిర్రు అదే అటువంటి దర్శనము ఏ శిష్యుడు చూడలే ఈ ఇద్దరు శిష్యులే చూసారు అంటే యేసు ప్రభువు సృష్టికర్త అన్న విషయము వాళ్ళిద్దరికి చాలా బాగా తెలుసు తక్కిన శిష్యులకు ఎవ్వరికే అవకాశం లేకుంటే ఆయన రూపాంతరం పొందడం చూడడం ఆయన పొందడము ఆ దర్శనాన్ని చూసిన వాళ్ళు అది దర్శనమంటే నిజంగా నెరవేరింది దాని చూసిన వాళ్ళు మీరిద్దరే కేతులు మరియు యోహాన్లు కాబట్టి ఆయనకి ఇద్దరు ప్రియ శిష్యుల్లాగా మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి మనం ఈరోజు వాటిని మరి విశేషంగా ధీర్గా జానిస్తాం సరే నిజంగా ఏలియా మరియు మోసలు వాళ్ళు ఎప్పుడో చనిపోయినారు కదా మనం చూసినాం బైబిల్లో ఈ శరీర నియమం పాపపు నియమం కాబట్టి మట్టి నుండి తీయబడింది మటిలోనికే పోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఏలియా మరణించాలా అంతే పాత నిబంధన కాలంలో ఆయన ఆయన సేవా జీవితం ముగించుకున్నాక ఉత్తర దిక్కున సేవ చేసిండు తర్వాత దక్షిణ దిక్కున సుడిగాలి ఉత్తర దిక్కుల నుంచి లేపి అతన్ని దక్షిణ దిక్కునకు పడేసినప్పుడు దక్షిణ దిక్కున ఎంత కాలం సేవ చేసిన విషయాలు మనం చూసినాం వాక్యపరంగా తర్వాత దక్షిణ రాజ్యకు కూడా అతను ప్రవచించినట్టు మనం చూస్తాం పదిహేను సంవత్సరాలు అనుకుంటా తేడా సుడిగాలి అనుభవం నుంచి ఆయన ప్రవచించిన దక్షిణ భాగంకి ప్రవచించిన స్థలానికి పదిహేను సంవత్సరాల తేడా ఉంటుంది అంటే ఆయన సుడిగాలి చేత ఎత్తబడినాక పదిహేను సంవత్సరాలు తిరిగి సేవ చేసినట్టు ప్రభు మనకు చూపించింది కానీ చాలా మందికి అది తెలియదు విషయం ఆయన అగ్ని రథములలో పరలోకానికి వెళ్ళిపోయినాడు చూస్తాం కానీ అగ్ని రథంలో అతను పోయినట్టు మనకి ఎక్కడ కనిపించదు అగ్ని రథములు వారిద్దరిని విడదీసిందని మనం చూసినాం ఏలియాను మరియు ఎలియాను విడదీసినట్టే చూస్తాం కానీ ఆయన అగ్ని అగ్ని రథంలో పైనట్లేదు సుడిగాలి అతను తీసుకుపోయినట్టు మనం చూస్తాం కాబట్టి సుడిగాలి అది తిరుక్కుంటా ఉంటది కదా దానికి ఏది తగిలినా దానికి గాలిలోకి తీసుకెళ్లిపోతుంది కానీ సుడిగాలి అది డిస్టర్బ్ అయినాక మళ్ళీ తిరిగి అన్నిటికీ కింద దాని గుణగణం అది విదేశాలలో మని ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఎక్కువ కనిపిస్తాయి సుడిగాలు అది ఎంత భయంకరమైన సుడిగాలు మనం నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసినా కానీ ఇంత ఎప్పుడు చూడలేదు చిన్నప్పుడు చూసినా అది మనుషులను ఎత్తేసుకో ఎత్తేస్తుందని కూడా చూసాను నేను దా దాంట్లో వస్తువులు రేకులు ఇనపా సామాన్లు సైకిళ్లు కూడా ఎత్తేస్తుంది అంత పవర్ఫుల్ కానీ పాశ్చాత్య దేశాలలో వచ్చే సుడిగాలు ఎట్లే ఇండ్లు లేపేస్తా రూట్స్ రూట్స్తో పాటు లేపేసుకొస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేపేస్తారు సుడిగాలు అంత పెద్ద సుడిగాళ్ళు ఉంటాయి అండ్ బర్రెలు కుక్కలు పశువులు రకరకాల పశువులన్నా కొట్టుకుని వెళ్ళిపోతూ అంత పెద్దగా ఉంటాయి సుడిగాలు అవి తర్వాత అలా చనిపోతాయి ఊపిడాక చనిపోయాక సుడిగాలి ఎప్పుడైతే మళ్ళా బ్రేక్ అయిపోతుందో అవన్నీ అట్లా పడిపోతే కిందికి కుప్పగా సముద్రాల మీద కూడా లేస్తాయి సుడిగాలి కొన్నిసార్లు సముద్ర అందులో పెద్ద పెద్ద చేపలను పట్టుకుని వచ్చేస్తుంది అది సముద్రం మీద నుంచి మనుషులు సిటీలోకి వచ్చేస్తాయి కొన్నిసార్లు సుడిగాళ్ళు వచ్చేసి ఆ పెద్ద పెద్ద చేపలు వచ్చి తిమింగళాలు వచ్చి సిటీలలో పడిపోతాయి అవి ఆ దేశాలలో జరుగుతుంది మన దేశాలలో ఇంతకు మనం కనిపించదు అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి చూడడానికి కానీ సుడిగాలి పైకి తీసుకెళ్తే ఖచ్చితంగా మన కిందికి తీసుకొని రావాల్సిందే దాని నియమం అది తర్వాత వాళ్ళు మరణించకుండా ప్రభుని చూడలేరు ఎందుకంటే ఏ నరుడు కూడా శరీరంలో ఉండి ప్రభుని చూడలేడు మోసతేనే ప్రభు మన తండ్రి నన్ను ఎవరు చూసి బ్రతకుండలేదు మోషే కానీ నీకు ఎంతో ఆసక్తి ఉంది నువ్వు నా ప్రియుడవు కాబట్టి నా వెనకటి బాగానే నేను నీకు చూపిస్తా అని ఆయన నీడని మట్టుకు చూపించండు మోసేకి ఆయన చూడలేదు దాని పర్వతం దిగి వచ్చినప్పుడు కిందికి ఆయన ఆయన మొహము సూర్యుని వాళ్ళే దగ్గదగ మెరుస్తుంది క్రిందున్న వాళ్ళు ఎవరు చూడలేకపోయినారు ఆయన ఎందుకంటే మన ప్రభుని చూసి జీవించడం చాలా కష్టం కానీ మనిషి బలహీనత అద్భుతాలు చూసి నా తర్వాత క్రమేణా యధావిధిగా జీవిస్తాం మన మన నియమం అది మన శరీర నియమం ఎన్నెన్ని అద్భుతాలు చూసినా ఎన్నెన్ని విషయాలు బయలుపరచబడ్డా ఒక రాత్రి ముగించిందంటే మళ్ళా తెల్లవారి వస్తే యధావిధిగా అయిపోతుంటాం మనం అందుకే ప్రతిరోజు ఉదయం లేస్తేనే ఖచ్చితంగా నువ్వు కొంత టైం కేటాయించి అవి నెమరు వేసుకోవాలి అవి ధ్యానించాలా మంచి వాక్యాలు ధ్యానించాలా ఆ రోజు నీ మైండ్ని సరి చేసుకోవాలా నీ జీవితాన్ని ట్యూన్ చేసుకోవాలా ముఖ్యంగా నాకు ఒక విషయం బయలుపరిచింది నీలో భయము వేదన బాధ ఉన్నప్పుడు దేవుని సిద్ధించడం నేర్చుకోవాలా గంభీరంగా పాటలు పాడడం నేర్చుకోవాలి మహిమపరచాలి భయం పరిగెత్తిపోతుంది ఈ నుంచి మీ హృదయంలోకి భయం పరిగెత్తిపోతుంది పాటలు పాడినప్పుడు ఎందుకంటే ఆ భయం వెంటాడినప్పుడు నేను నా అనుభవం నాకు ఎంతో భయం భయంతో పరిగెత్తే వాళ్ళని నేను ఎక్కడ ఏం జరుగుతున్నా ఎవరికి ఏం జరిగినా భయం భయం ఉంటుంది కానీ ఆ నాకు బయలుపరిచింది పౌరుశిలలు కూడా ఎంతో వేదనతో ఇంకా వాళ్ళని చంపుతారేమో అన్న భయంతో వాళ్ళు చెరసలలో దెబ్బలు తిని గాయాలై రక్తాలు ఆడుతుంటే పాటలు పాడుతూ ఉన్నారు ఆ దేవుని శృతించడం వల్ల ఆ భయము వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ లోకంలోనికి భయము ఆదమ పాపం వల్ల వచ్చింది కానీ ఎప్పుడైతే మనం రక్షణ అనుభవంలోకి వస్తామో భయపడకూడి ఎందుకు హెచ్చరించాడు అంటే నువ్వు పాపంలోకి వెళ్ళి వచ్చినావు పాపప్పు నియమంలోకి వెళ్ళి వచ్చినావు నువ్వు భయపడానికి నీ విశ్వాసం నీ నిరీక్షణ దానికి సంబంధించింది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి మన ప్రభుత్వ అనేక మందితో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టడం భయపడకూడ నమ్మిక మాత్రం ఉంచిది భయపడకు కాబట్టి మనము ఈ యొక్క వాక్యాన్ని జనించబోతుండగా ఈ విషయాలు మనకి జ్ఞాపకం చేయాలి ఆత్మీయమైన ప్రవచనాలు అవన్నీ ఆత్మీయమైన చిహ్నాలతో కుదుర్చబడ్డది బైబుల్ అంతటా కాబట్టి ఆ యొక్క నియమాన్ని ప్రభు మనకు బయలుపరిచినట్టు ఒక ప్రిన్సిపల్ అంటుంది ఇంగ్లీష్లో అదొక నియమాన్ని బయల్పరిచింది ఏందా నియమం అంటే ఒక విధానం ప్రవచనాలన్నీ ప్రకృతి సహజంగా కనిపించవు ఆత్మీయ సహజంగా కనిపిస్తాయి ఆత్మీయంగా కనిపించినాయి ఆత్మలో ప్రకృతి సహజంగా ఉన్న వాటిని చూసేదే ప్రవచనం ఈ లోకంలో ఏం నెరవేరుతుందో అనేదిలో ప్రకృతి సహజంగా చూస్తే ఎప్పటికీ అర్థం కానీ కాలాలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో ఉన్న బలి అదే ప్రకృతి సహజంగానే చూస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారికి అవి బయలుపరచబడవు కాబట్టి కొన్ని ఆ ప్రవచనాలని అర్థం చేసుకుంటే నియమాలు ప్రభు కొన్ని మనకు చూపించబోతుండే వాటిని మనం అర్థం చేసుకుందాం ఈ రోజు దాని తర్వాత మన మైండ్ సిద్ధపరచుకుందాం ప్రార్థన పూర్వకంగా ఉందాం దేవుణ్ణి ప్రేరేపిస్తే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉంటు సరే నువ్వు కొరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తావు నీకు తెలుసు మనం మటుకు దేవుని వాక్యాలని సత్యాన్ని గ్రహించడం కొరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తాం ఆయన మనతో మాట్లాడాలా ఇవన్నీ విషయాలు మనకు బయలుపరచాలా వాటిని మనం నేర్చుకోవాలా తర్వాత మనకు ఒక పని గొప్ప జనానికి ప్రకటించాలా ఆ పని కొరకే నేర్చుకుంటున్నాం లేకుంటే నేను ఏదో ఇంటెలిజెంట్ సలోని నేను అందరికీ చూపించుకోవాలని ఎంతో గొప్ప అని కాదు అది మనకి దూరం కావాలా అటువంటి తలంపు మనలో ఉండడానికే వీల్లేదు మనం ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనకు ఒక ముఖ్యమైన సేవ అప్పగించబడింది సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు ఎవరు అటువంటి సేవ చేయలే అనిలను రక్షించుకోవచ్చు వాడికి సువార్త ప్రకటించవచ్చు కానీ గొప్ప జనాన్ని నుంచి బయట నడిపించాలా తప్పించాలా అది మన సేవ చాలా కష్టతరంతో కూడింది ఎందుకంటే గొప్ప జనము ఆ రథంలో బంధింపబడిందని మనకు చూపించండి జగర గ్రంథంలో ప్రభు కాబట్టి వారిని ఆ యొక్క నుంచి బయటికి తీసుకొని రావాలంటే చాలా కష్టతరం చాలా కష్టంతో కూడిన పని మన ప్రాణమున్నంత కాలము మన జీవమున్నంత కాలము మన శరీరంలో మనం ఆ యొక్క ప్రయాసంతోనే మన జీవాన్ని మునసాగించుకోవాలా ఎక్కడ అవకాశం దొరుకుతాయి అక్కడ గొప్ప జనానికి మనం సువార్త ప్రకటించి వారిని సత్యంలో నడిపించాలి ఎందుకంటే పిలాతతో అంటాడు ప్రభు యువహాన్ సువార్తలో నేను ఈ లోకంలోకి వచ్చింది సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి అంటాడు అప్పుడు పిలాత్ అంటాడు సత్యం అంటే ఏంది అని అని చెప్పే లోపల వినకుండా నిర్లక్ష్యం చేసి బయట శాస్త్రులు పరిశైలు సమాజ మందిరపు అధికారులు ఉంటే వాళ్ళని కలడానికి సత్యాన్ని ధృణీకరించుతాడు పిలాత్ ఆ రోజు సత్యం అంటే ఏంది అని అడిగి దాని జవాబు వెయిట్ చేసి ఉంటే రక్షణ పొందే తన కుటుంబం ఈరోజు తన మన మళ్ళంతా రక్షణ మార్గంలో జీవించటం లేము కానీ ఆ క్షణము సత్యం అంటే ఏంది అని చెప్పి వినకుండా ఆ క్షణమే బయటికి వెళ్ళిపోతాడు అంటే దుష్టుడు ఆ క్షణం వాన్ని మోసగించేసి కాబట్టి మన క్రైస్తవ మన జీవితంలో కూడా మరి విశేషంగా క్రైస్తవ క్రైస్తవుల జీవితాలలో ఇవే నెరవేరుతున్నాయి సత్యం బయలుపరిచే టైంకి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు ఈ లోకంతటే వెళ్ళిపోతున్నారు సత్యం బయలుపరచవాడుతూ కానీ ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు సత్యాన్ని ధృనీకరిస్తున్నారు ప్రస్తావ జీవితం అంతా ఈరోజు అట్లనే ఉంది కాబట్టి మనం ఇక వాక్యాన్ని ధ్యానించకముందు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రవచనాలన్నీ ఆత్మీయమైనవి ఆత్మలో నుంచి ఆత్మీయమైన వాటిలో నుంచి ప్రకృతి సహజమైన వాటిలోనికి నడిపించే ప్రవచనం కాబట్టి ప్రకృతి సహజంగా ఉన్నవి ప్రకృతి సహజంగా అర్థం చేసుకుంటే దాన్ని సైన్స్ అంటాం సైన్స్కి దేవుని మార్గాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది సైన్స్ ని క్రియేట్ చేసింది కూడా దేవుడే కానీ సైన్స్ దేవునికంటే గొప్ప అని హేతువాదాలు వాదం చేసే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎత్ ఈస్ట్లు అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో దేవుని నమ్మని వాళ్ళు సైన్స్ గొప్పదని చెప్తారు ఎందుకంటే అది చూసిందే నమ్ముతుంది కానీ చూడక నమ్మిన వాడే ధని బైబుల్ చెప్తుంది వాక్యం కాబట్టి మన ప్రభు ఎందుకు విషయాన్ని వ్యాపించింది అంటే ప్రకృతి సహజమైంది ప్రకృతి సహజంగా చూస్తే నీలో గొప్పతనం ఏముంది ఏం లేదు గొప్పతనం కాబట్టి ఆత్మీయ వాటిని వెతుక్కొని కనుక్కుంటేనే నీలో గొప్పతనం ఆ గొప్పతనం కోరికే ఆ గొప్పతనాన్ని మనకి ఇవ్వడం కోరికే ప్రభు ఈ యొక్క విధానాలు నేర్పిస్తుంది ఏడు దూతలు బూరలు ఊదడం మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది చివరిగా ఏడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది మొదటి దూత బూర నుంచి మొదలుకొని ఏడవ దూత బూర వరకు ఏం జరిగింది అన్న విషయాలని మనం ఈ రోజు నుంచి ధ్యానించబోతున్నాం సరే ప్రభు మనకు విషయాన్ని బయలుపరిచిండు అది ఏంది మొదటిదిగా మొదటి కొనికెలు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయంలో ప్రవసాలని ఎట్లా అర్థం చేసుకోవాలనో పౌలు మనకి విశదీకరించాడు లేక క్రియారూపకంగా దాన్ని చూపిస్తున్నాడు పదిహేనవ అధ్యాయము మొదటి కొరితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై వచనం మొదటి కొరితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై వచనం ఇందు విషయమై అని అంటే ఏదో విషయం గురించి మాట్లాడుతుండ అక్కడ దానికి ముందు నలభై నాలుగో విషయం చూడండి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును అంటే ప్రకృతి సంబంధం అంటే శరీరమైంది శరీరమైంది విత్తబడి ఆత్మ సంబంధంగా లేసేది అంటే రక్షింపబడ్డ నూతన జన్మ అనుభవం గురించి మాట్లాడుతుంది ఇక్కడ రక్షింపబడ్డవాడు ప్రకృతి సహజంగా వితబడి అంటే నాటబడి ఆత్మ సంబంధంగా బయటకు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవి నేర్చుకోవాలా నూతన జన్మ అనుభవం అంటేనే ఆత్మీయమైంది కాబట్టి పాతవి గతించిన సమస్తం కృతమైన నువ్వు ఇంకా ఎప్పటికీ మళ్ళా పాతవి చూడవు పాత అనుభవంకే పోనే పోవద్దు ఎవడైతే దీన్ని ఇంగ్లీష్లో కన్సిస్టెంట్గా అంటామంటే ఎప్పటికీ కూడా వాడు ప్రకృతి సహజంగా తిరిగి పోకుండా ఆత్మలో అంచలంచలగా ఎదిగేవాడు ఆయనకి ప్రియుడుగా ఉండగలడు అది కేవలం లక్ష నలభై నాలుగు మంది గుణగనం వాళ్ళు ఎట్టి పాపం చేయలేరు ఎట్టి కాంప్రమైజ్ కాదు ప్రతి క్రీస్తుని పోలి నడుచుకుంటారు వాళ్ళు క్రీస్తుని క్రీస్తు కలిగిన మనసుని ధరించుకుంటారు వాళ్ళు క్రీస్తునే మెట్టుకు క్రీస్తునే ధరించుకుంటారు వాళ్ళు కాబట్టి ప్రతి వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవిస్తుంటారు ఎక్కడున్నా ఎక్కడున్నా కానీ వాళ్ళు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటుంటు ప్రభు వారితో పాటు నివసిస్తా ఉంటాడు వారి హృదయంలో వారికి మార్గాన్ని చూపిస్తున్నాడు తలంపుని చూపిస్తుంటాడు నువ్వు ఎక్కడ పోయినా ఎందుకంటే ఈ లోకపు విధానం ఎట్లా అంటే ఒక గుంపులో వెళ్ళిపోతే నిన్ను ప్రభు నుంచి దూరం చేసేస్తా గుంపు పది మందితో నువ్వు సంభాషిస్తా ఉన్నప్పుడు ప్రభు గురించి మర్చిపెట్టేట్టు చేస్తూ ఉంటుంది ఈ గుణం ఈ లోకపు గుణం కానీ లక్ష మంది అట్లా ఉండరు వాళ్ళు ఎక్కడ ఉన్నా గాని ఈ లోకంతో సంబంధమే ఉండదు వాళ్ళకి ప్రతి క్షణం ప్రభుత్వమే వాళ్ళు సాహసం కలిగి ఉంటారు గొర్రపల్ల ఎక్కడ పోతే వారు అక్కడికి వెళ్ళిరైన వాక్యం మనం ధ్యానించినాం కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఉద్యోగ స్థలంలో ఉన్నా కానీ మనుషులతో మాట్లాడుతున్నా కానీ ఏ పని చేస్తున్నా కానీ ప్రతి నీ మనసు ప్రభు మీదనే కేంద్రీకరించుకుని నా ప్రభు నాతో పాటు నేను జాగ్రత్తగా నేను పరిశుద్ధంగా జీవించాలా నాలో అపవిత్రత రావద్దు ముస్లామం వచ్చినట్ల నేను అవకాశం ఇవ్వద్దు చెడు మాటలకు అవశకం నిర్లక్ష్యమైన మాటలకు అవకాశం అవకాశం పోకిరి వాళ్ళ చేష్టలతో నేను జీవించద్దు పోకిరి వాళ్ళతో సావాసం చేయకూడదు దృష్టిల ఆలోచన చెప్పడం నడవకూడదు పాపుల మార్గంలో నిలవకూడదు అపహాసక్ల దగ్గర నేను కూర్చుండకూడదు ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దివోరాతలు యహో వాక్యాన్ని జనించేవారు మంది ఆ మూడు నాకు పాలు లేదు నేను బయటికి తేబడ్డ వాడను ఆయన రక్తం పెట్టి నన్ను కొనుక్కున్నాడు బయటికి పిలిచిన వాడు నన్ను కాబట్టి నేను ప్రతి క్షణం ఆయనతోనే సావాసం కలిగి జీవించాలా ఆయనతోనే సంభాషిస్తు ప్రతి చిన్న వాటి విషయం ఆయనతోనే నేను సంభాషించాల అటువంటి అనుభవమైన జీవితం మనకు చాలా అవసరం కాబట్టి నువ్వు ఇది బబులోను అని ఈ లోకం ఈ లోకము బబులోను కానీ మతము దాని నివాస స్థలం రాజధాని ప్రతి మతము బబులోనికి రాజధానిగా ఉంది ఈ లోకమే బబులోను లాగా ప్రతి దేశము గొప్ప చెప్పుకుంటుంది ఈరోజు కాబట్టి బబులోను గతంలో అదొక గొప్ప దేశం కానీ ఈరోజు లేదా దేశం కానీ ప్రగాఢ గ్రంథాలు కనిపిస్తుంటే బబ్బులోని గురించి బబ్బులోని కూలను కూలెన్ను కూలను మూడు సార్లు మనం అక్కడ చూస్తాం ఆ వాక్యాన్ని కాబట్టి బబులోనులోని సంఘము అని పేతురు మాట్లాడినప్పుడు అసలు బబులోన్లో సంఘమే లేకుండే బబులోన్లో పేతురే లేకుండే మళ్ళీ బబులోన్లో సంఘం గురించి ఎందుకు మాట్లాడుతుంటే పేతులు ఒకరోజు చూసినాం ఆ ప్రవచనం మనం ప్రతి వాక్యము ప్రవచనాత్మకంగానే మన ప్రభు రాసిపెట్టిండు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మాదిరిని నేర్చుకుందాం ఫస్ట్ పాయింట్ నలభై నాలుగు అసలు ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అది నియమం ప్రకృతి సంబంధమైన శరీరం కూడా ఉంది ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది ఇవి చాలా మందికి అర్థం కావు ఎందుకంటే చదువుతుంటారు కానీ ఎన్నో సంవత్సరాలు చదువుతూ ఉంటారు కానీ వాటిని నిజంగా ఆసక్తితో ఒక రీసెర్చ్ చేయాలా వాటి విషయంలో నేర్చుకోవాల ప్రభు జ్ఞానమందు బరుదుట దేవుని చిత్తం మనం కొలిస రాష్ట్రపతి కల చూసినట్లు మొదట అధ్యాయంలో ఇది ఈ వాక్యంలో నేను బలపరాలా ఈ వాక్యాలను సంపూర్ణంగా నేను తెలుసుకోవాలా ఏంది దీని అర్థం ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది చూడండి బాగా అర్థం చేసుకోండి ఆత్మ సంబంధమైన శరీరం శరీరం అంటేనే అది ఆత్మ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది ప్రకృతి సంబంధమైన శరీరం కూడా ఉందంటే శరీరంగా శరీరం అయింది కొంత అర్థం చేసుకోవడం శరీరకంగా శరీరమైంది ఆత్మ ఆత్మీయంగా శరీరం అయింది రెండు పాయింట్స్ అక్కడ క్లారిఫికేషన్స్ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రవచనం అర్థం చేసుకోవాలంటే శరీరమైంది శరీరమైంది ఆత్మ సంబంధమైంది శరీరమైంది రెండు విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇది పౌలు మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ హిందు విషయమై అంటే రెండు రకాల క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఒకటి ప్రకృతి సజ్జమైంది ఒకటి ఆత్మీయమైంది కాబట్టి ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది అంటే మొదటి మనుషుడు గురించి మాట్లాడుతున్నాడు ఆదాము అనేవాడు మొదటి మనుషు కదా ఆయన జీవించు ప్రాణి అయి ఉన్నాడని రాయబడి ఉన్నది అంటున్నాడు అక్కడ వాక్యం కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను రెండు ఇద్దరు ఆదాముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు మొదటి ఆదాము ఆదాము అనే మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను కాబట్టి మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే ఆయనని జీవింపజేసే ఆదాము మన ప్రభు ఆయన ఆత్మీయమైన విషయాన్ని జ్ఞాపకం చేశాడు కొంచెం కష్టం కదా అర్థం చేసుకోవడం కానీ మన మనకి ఇవి అర్థం కావాలి ఎందుకంటే మనం ఎంతో కాలం నుంచి వీటిల్లో మునిగి తేలిన వాళ్ళం కానీ మునిగి తేలిన నాకు అర్థ తెలుసు అనుకుంటే తెలియదు ప్రభా నాకు ఇంకా ఏం తెలియదు ప్రభా నేను ఇంకా అర్థం చేసుకుంటే ప్రభావా నాకు ఇది కష్టతరంగా ఉంది ప్రభా అన్న ప్రార్థన నీకు కాబట్టి ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధం మొదట కలిగినది శారీరకమైంది మొదట కలిగింది అంటే నికోదిమోస్తో మాట్లాడుతుండే దేవుడు అదే విషయం కదా నువ్వు కృతగా జన్మిస్తేనే కానీ పర్లోక రాజ్యంలో పర్లోక రాజ్యాన్ని చూడలేవు కృతగా ఎట్లా జన్మించాలి నేను అంటే ఆల్రెడీ ఇంత పెద్దవాడిని నేను అది మొదటి జన్మ ఇంత పెద్దవాడిని తల్లి గర్భంలో తిరిగి వెళ్ళినా ఎట్లా జన్మించగలను అంటే ప్రకృతి సహజంగా ఆలోచిస్తున్నాడు అది సైన్స్కి విరోధం కదా అది సైంటిఫిక్ ప్రకృతి సహజంగా అంటే సైంటిఫిక్ సైంటిఫిక్గా ఆలోచించేవాళ్ళు జవాబులు దొరకవు సైన్సు పర్ఫెక్ట్ కానీ కాదు చాలా మటుకు కారణాలు వాళ్ళు చూపించగలరు కానీ అది పర్ఫెక్ట్గానే కాదు ఎందుకంటే దానిలో ఎన్నో బలీనతలు ఉన్నాయి డాక్టర్స్ కూడా అంటారు కదా మా వల్ల జరగాల్సినవి అన్ని చేసేసినాం ఇంకా మా చేతిలో ఏం లేదంటాడు ఎందుకు లేదంటాడు వాడు నిజంగా సైంటిస్ట్ అయితే వాడు గ్యారంటీ వాళ్ళ కానీ వాడు గ్యారంటీ ఇవ్వలేడు ఎందుకంటే ప్రకృతి సహజమైన వాటిని ప్రకృతి సహజంగానే ఆలోచిస్తున్నారు వాళ్ళు సైంటిఫిక్ రీజనింగ్ అంటారు దాన్ని ఆ రీతిగా చేసేవాడు ఖచ్చితంగా సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోలేడు దాన్ని పుట్టించిందే దేవుడు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రకృతి సజ్జమైన విషయాలను కాబట్టి మొదట మొదటి మనుషుడు దానికి ప్రకృతి సంబంధం మొదట కలిగినది తర్వాత ఆత్మ సంబంధం మొదటి మనుషుడు భూసంబమై మంటి నుండి పుట్టినవాడు రెండో మనుషుడు పర్లోకం నుండి వచ్చినవాడు కాబట్టి రెండు విషయాలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఒకటి ప్రకృతి సహజమైంది ఒకటి ఆత్మీయమైంది మన ప్రభు ప్ర ఆత్మీయమైన వాడు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఉండేదంతా ప్రకృతి సహజమైనది అని చెప్తున్నాడు మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు మంటి నుండి పుట్టిన వారు అట్టివారే ఆదాం ఎట్టివాడో ఆయన సంతానము అట్టివారే అని చెప్తున్నాడు అంటే ప్రకృతి సహజంగానే ఉంటాము శారీరకంగానే ఉంటాము అని చెప్తున్నాడు పర్లోక సంబంధి ఎట్టివాడో పరోలోక సంబంధులను అట్టివారే అది విషయం మనం అర్థం తీసుకోవాల్సింది మన ప్రభు పరలోక సంబంధి మళ్ళీ మనం ఆయన సంబంధులం కదా కాబట్టి మనం ఎట్ల అట్టివారే పరలోక సంబంధం మనం ఉంటాం అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు మరియు మనము మంటి నుండి పుట్టిన వాణి పోలికను ధరించుకున్న ప్రకారము పర్లోక సంబంధి పోలికయు ధరింతుము కాబట్టి మన ప్రభు పోలికను కూడా ధరించుకోవాలా ప్రకృతి సహజంగా ఈ లోకపు పోలికను ఎట్లా ధరించుకున్నామో మన మనము పర్లోక కాబట్టి పర్లోక సంబంధి అయిన మన ప్రభు పోలికను మనం ధరించుకోవాలా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి అది అను అది అర్థమై దాన్ని మనం జీర్ణించుకునేంత వరకు మనము ప్రకృతి సహజమైన పోలికలనే ఉంటాము ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలా ఎప్పుడైతే నువ్వు పలోక సంబంధివి అని తెలుసుకున్నావు ఆయన పోలిక చొప్పున జీవిస్తావు ఆయన పోలికను ఆయన ఆయన పోలిక చొప్పున ఆయన పోలికను ధరించుకోవాల మన ప్రభుని ధరించుకోవాల ప్రతి క్షణం నా స్థలంలో ప్రభు ఏం చేస్తాడు ఈ క్షణం నా క్షణంలో ప్రభుంటే ఏం చేస్తాడు ప్రవ్వా ఏం చేస్తావో నేనే అదే చేయాల ప్రవ్వ అన్న పోలికను తెరించుకోవడం అంటే ప్రతిరోజు అట్లా తయారవుతూనే ఇప్పుడు అసలైన విషయాలు చూపిస్తున్నా చూడండి యాభై వచ్చిన సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరవు అసాధ్యం రక్త మాంసములు ప్రకృతి సహజంగా ఉండేవాడు ఎతి పరిస్థితుల్లో పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరడు ప్రకృతి సహజంగా అంటే పాపపూరితమైన జీవితం అనే విషయం ఒక విషయం ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు కొన్ని ప్రార్థనలకి జవాబులు రావు మనం ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ససతం రావు కొందరు జీవితాలలో ఎంత ప్రార్థన చేసినా కొందరు జీవితాలలో అద్భుతాలు జరగవు ఎంత ప్రార్థన చేసినా కొన్ని జరగవు కొన్ని ప్రార్థనలకు జవాబు రావు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపాసలు చేసినా వాటికి జరగవు ఎందుకు అన్నప్పుడు నువ్వు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా సరే దానికి రకరకాల కారణాలు చెప్తా మనుషులు కానీ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలా ఆదాము ఆవులు పాపం చేసినప్పుడు ఈ లోకము దాని గుణము ఎట్లా తయారైంది ఇది పడిపోయిన లోకం అట్లా అర్థం చేసుకోవాలి మనం ఇది పడిపోయిన లోకం అయినా కృప నుంచి తొలిపోయిన లోకం వాళ్ళు పాపం చేసేంత వరకు ఈ లోకము సంపూర్ణంగా ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇంగ్లీష్ చెప్పాలంటే ఎటువంటి లోపము లేని సృష్టిలాగా ఉండేది వాళ్ళు పాపం చేసినప్పుడు ఇదంతా లోకంలో కూడా సృష్టి అంత పడిపోయింది ఈ లోకం ప్రతి దశలో ఈ లోకం అంత పడిపోయింది ప్రకృతి సృష్టి లేక వాతావరణాన్ని చూస్తే మొత్తం ఏ విషయంలో ధ్యానించినా ఏ విషయంలో పరిశీలించినా అన్ని పడిపోయినట్లే కనిపిస్తాయి ఈ లోకంలో ఏది కూడా కరెక్ట్గా ఉండదు ఇది కరెక్ట్గా ఉందంటే నెక్స్ట్ టైం అది పడిపోతుంది ఈ గవర్నమెంట్ మంచిగా ఉందంటే అది పడిపోవాల్సిందే ఎందుకంటే ఏది కూడా కరెక్ట్గా ఉండదు ఎందుకంటే కరెక్ట్ లేని లోకంలో ఏది కరెక్ట్ ఉండగలదు ఆల్రెడీ పడిపోయింది లోకం ఆదామవల వల్ల పాపం వలన ఫాలెన్ వరల్డ్ అంటారు ఇంగ్లీష్లో దిస్ వర్ల్డ్ ఈజ్ ఫాలెన్ అంటే పడిపోయింది అది పాపంలో పడిపోయింది పాపంలో పడిపోయాక కులిపోయినాక అందులో పర్ఫెక్ట్ ఏమవుతుంది ఎట్టి పస్ట్లో ఈ లోకంలో నుంచి ఏది పర్ఫెక్ట్ రాదు ఎట్టి పస్ట్లో రాదు ఒక క్రైస్తవ డాక్టర్ ఆయన పరిశోధన చేస్తున్నాడు ఏమనంటే మనిషి శరీరంలో ఉన్న జీవకణాలు ఏ రీతిగా అవి మార్పు చెందుతున్నాయి అని ఆయన ఒక బుక్ రాసి నేను ఆ బుక్ చదివిన ఆ బుక్లో ఆయన ఏం చూపించింది అంటే నోవా జల కాలం మొదలుకొని మన కాలం వరకు మనుషుల ఆయుష్ తగ్గిపోతా వస్తుంది ఎందుకు తగ్గిపోతుంది అనేది ఆయన కనుకున్నాడు ఆయనకు అనుకునేది ఏంటంటే పాత నిత కాలంలో లేక కనీసం ఒక రెండు సంవత్సరాల క్రితము మనుషులు జీవించిన కాలంలో వాళ్ళకి పుస్తకాలు లేవు వాళ్ళకి ఇట్లాంటి బైబుల్స్ లేవు వాళ్ళకి కంప్యూటర్స్ ఇంటర్నెట్ టీవీ ఇటువంటి ఏం లేవు మనకి ఈ కాలంలో ఉన్నట్లు రాతి పలకల మీద లేక శుద్ధ పలకాల మీద మట్టి పలకల మీద వాళ్ళు వాక్యాలు రాసుకొని ధ్యానించినారు అది ఒక్కరు చదువుతుంటే తక్కిన వాళ్ళందరూ వినేట మనం యజ్రా శాస్త్రి గురించి ధ్యానిస్తాం కదా ఎజ్రాజ్రా ఒక్కరు చదువుతుంటే వాళ్ళు వందల మంది కూర్చొని వింటున్నారు భారభర్తలు పిల్లలు అందరు ఆ కాలం అట్లుండే ఒక శాస్త్రి అంటే ఒక బైబుల్ టీచరు వాక్యాన్ని చదివితే తక్కిన వాళ్ళు అందరూ వినేవాళ్ళు విని వాటిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళకి మెమరీ అంతా ఉండేది ఇట్లా పట్టుకుంటున్నారు నాకు ఎవరో ఒక పాస్టర్ చెప్పింది చాలా కాలం కిందట ఈరోజు కూడా ఇశాన్ పల్లెలో ఆ చిన్న పిల్లలకి కీర్తనల గ్రంథము సామెతల గ్రంథము బట్టి నోటి ఊహ ఊహించుకోండి అధ్యాయం చాలా పెద్దది కదా వాటన్నిటినీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా కానీ ఆ చిన్న చిన్న పిల్లలకి మొత్తం పుస్తకాలన్నీ కీర్తనలు సామెతలు మొత్తం బట్టి కొట్టిస్తారట వాడికి నోటికి వచ్చేస్తే అంట చిన్న పిల్లలకి మెమరీ ఎక్కువ ఉంటుంది ఆ రేండ్లు దాటిందంటే మెమరీ పోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ మెమరీ తగ్గిపోతూ ఎందుకంటే మెమరీ సెల్స్ బై బ్రెయిన్లో మెమరీ సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి డీజెనరేట్ అవుతూ ఉంటాయి అవి ప్రొల్యూఫిరేట్ కావాలంటే ఎక్కువ కావాల్సింది పోయి తగ్గిపోతూ వయసు పెరిగే కొద్దీ అందుకు మనకి మెమరీస్ ఉండవు వస్తువులు ఎందుకు పోగొట్టుకుంటామంటే అందుకే కారణం మెమరీ సరిగా ఉండదు మనకి కానీ పూర్వీకులకి చాలా మెమరీ ఉండే వాళ్ళు ఎట్లా జ్ఞాపకం చేసుకున్నారు అవన్నీ విషయాలు అంత ఇవన్నీ ఇప్పుడు అను లేదు కదా పుస్తకాలు ఇవి ఎట్లా దా జాగ్రత్తగా మైండ్ నుంచి ఒకరి మైండ్కి ఒకరి మైండ్ నుంచి ఒకరి మైండ్కి వచ్చి అంత జాగ్రత్తగా వాళ్ళు వాటిని క్షుణ్ణంగా నేర్చుకున్నారు కంఠస్థం చేసేరంటారు తెలుగులో చెప్పాలంటే వాళ్ళ మెమరీ అట్లుండే కానీ క్రమేణా పాపం వలన ఈ మొత్తం సృష్టి తారుమారు కావడం వలన మెమరీ పడిపోతుంది సంపూర్ణంగా ఉండే శరల్ సంపూర్ణంగా ఉండలేవు గట్టిగా ఉండే శర్రలు గట్టిగా ఉండలేవు అవన్నీ తప్పిపోతున్నాయి భూమి సరిగా పంటని ఇస్తలేదు మంచి టమాటాలు ఉండే టమాటాలు మంచిగా లేవు హైబ్రిడ్ టమాటాలు అప్పుడున్న వస్తువులు అప్పుడున్న ఆహారీ పదార్థాలు ఇప్పుడు లేవు అవాటు అన్ని గుణగణాలు వాటి ఒరిజినల్ సీడ్ అంతా పోతుంది ఎందుకు ఇది ఇది ఫాలోయిన్ వరల్డ్ ఏ డాక్టర్ వల్ల కూడా స్వస్థత రాదు ఎందుకంటే ఇంపర్ఫెక్ట్ వరల్డ్ లో వాడు పర్ఫెక్ట్ ఎట్ట చేస్తాడు నీ హుడ్ అంటే పెద్దవాడు అయ్యేంత వరకు కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ నీ జీవకణాలు మార్పు చెందుతాయి అంటే అవి మారిపోతాయి వాటి గుణగణాలు మన పూర్వీకులకు ఉన్న గుణగణాలు మనకు ఉండవని చెప్తున్నాడు ఆ మార్పు చెందడం కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ అవి మార్పు చెందినాక ఆ జీవకణాలని నువ్వు నీ పిల్లవాడికి ప్రసరింపజేస్తున్నావు వాడు పుట్టినప్పుడు వానికి అవన్నీ అవన్నీ మార్పు చెందిన జీవకణాలే వాళ్ళు చర్యలకు పోతాయి మళ్ళా వాడు పెద్దవాడైనప్పటికి మళ్ళీ ఎన్నో కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ మార్పులు చెందుతున్నాయి అట్లా మార్పు చెంది వాటి మొదటి గుణగణం మొదట్లో ఉన్న ఆ యొక్క సంపూర్ణమైన గుణగణలు మార్పు చెంది అవన్నీ కృషించిపోయి వాటి నైజం పోగొట్టుకొని ఆ చెడిపై అన్ని ఒక తరం నుంచి ఇంకో తరంకి ఒక తరం నుంచి ఇంకో తరంకి రావడం వలన రకరకాల రోగాలు వస్తున్నాయి మనం వాటిని ఎదుర్కోలేకపోతున్నాం అని చెప్తున్నాడు ఏ సైంటిస్ట్ కూడా వీటిని బాగు చేయలేడు అని చెప్పింది పుస్తకంలో క్రైస్తవుడు అతను కూడా ఏ సైంటిస్ట్ కూడా ఎందుకు బాగా చేయలేడంటే చెడిపోయిన వాటి నువ్వు ఎట్లా బాగా చేయగలవు ఆల్రెడీ చెడిపోయి చెడిపోయినదాన్ని నువ్వు ఇంకెట్లా సరి చేయగలవు ఒకటి మంచిది ఉంటే ఆ మంచిదని తీసుకొచ్చి నువ్వు సరి చేయగలవు కానీ ఆల్రెడీ చెడిపోయినదాన్ని నువ్వు ఎట్లా సరి చేయగలవు నీ శరీరంలో అది మన పూర్వీకులకు ఉన్న ఆ యొక్క డిఎన్ఏ అంటారు ఇంగ్లీష్లో ఆ డిఎన్ఏ మ్యూటేట్ అయిపోతుంది సెల్స్ మ్యూటేట్ అయిపోతున్నాయి మ్యూటేట్ కావడం వల్ల మనకి సంపూర్ణంగా ఉండలేదు శరీరం అంటాడు అందుకైనా చివరికి ఏమంటాడంటే ఎవరి వలన ఏ సైంటిస్ట్ వలన కూడా పర్ఫెక్ట్ హెల్త్ రాదు ఇంగ్లీష్ మందులన్నీ మోసంతో మందులు డబ్బులు డబ్బులు సంపాదించుకునేది ఇంగ్లీష్ డాక్టర్స్ అందరూ డబ్బు ధన వ్యామోహం ధన వారు హాస్పిటల్స్ ఈ ఇంగ్లీష్ హాస్పిటల్స్ అన్ని ధన వ్యామోహంతో కూడిన హాస్పిటల్స్ అక్కడ స్వస్థతలు ఎత్తి పరిస్థితి రావు మనం కేవలం అక్కడ పోయి డబ్బులు పట్టుకొని ఉన్న హెల్త్ ని చెడగొట్టుకోవడానికి తప్ప మనకి స్వచ్ఛతలు రాని రావు అక్కడ కాబట్టి ఇది సంపూర్ణంగా పడిపోయిన లోకం ఈ పడిపోయిన లోకం ని లేపలేవు ఏ సైంటిస్ట్ ఏ డాక్టర్ లేకపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కూడా కదా పడిపోయిన లోకం అంటే ఏదో పిచ్చోడ్ మాట్లాడుతుంది కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడే సంపూర్ణత మనకు వస్తుంది అందుకే చూస్తాం ఆయన ఆయన ఆ ఆయన నివాసంలో మనకి మనం ఒక్కసారి పర్లోక్రాజ్ఞ వెళ్ళామంటే అక్కడ ఏడుపు పళ్ళు ఉండదు ఏడుపు బాధ ఉంటే ఉంటుంది రోగాలు ఉంటే అక్కడ ఏడుపు ఉండదు ఎప్పుడు నిత్యం ఆనందం ఉంటుంది అది పర్ఫెక్ట్ వరల్డ్ ఏదైనా చోట పర్ఫెక్ట్గా ఉండేది అది పడిపోయింది పాపం వలన పడిపోయింది కాబట్టి ఇప్పుడు పర్ఫెక్షన్స్ ఉండవని ప్రభుత్వ అతను హిందీసార్లో జ్ఞాపించుడు ఎంత ప్రయాస పడినా పర్ఫెక్షన్స్ ఉండదు ఆయన తిరిగి వచ్చేంత వరకు పర్ఫెక్షన్స్ ఉండవు ఇది పడిపోయిన నైజం పడిపోయిన పడిపోయిన లోకం కాబట్టి మనము అటువంటి ఆశతో ఉండాలి అందుకే మనము ప్రకృతి సహజంగా బలపడడానికి వీల్లేదు ప్రకృతి సహజంగా బలపడితే నువ్వు ఆల్రెడీ పడిపోయిన శరీరంలో ఇంకా పడిపోతూనే ఉంటావు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు అందుకే ఇక్కడ చూడండి మరోసారి యాభై వచ్చినంలో నేను చెప్పినది ఏమనగా రక్త దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్న కొనదు క్షయత అంటే ఇది ఆల్రెడీ చెడిపోయింది ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడ ఇంకా మంచి పదం వాడింది క్షయత అంటే క్షయమైనది అంటే రోగగ్రస్తమైనది ఈ శరం అంతా రోగ్రస్తమైనది అదే దౌర్భాగ్యమైన పౌలు ఇంకా దీంట్లో ఏం లాభం దౌ అంటే దీంట్లో లాభం లేదంటాడు ఈ శరంలో లాభం లేదంటాడు చాలా మంది ఈ శరాన్ని వాడుకుంటారు రోజులలో బ్యూటీగా బాడీ బిల్డింగ్ కి దాంగ దింగి వాడుకుంటారు దాన్ని చూపించుకొని డబ్బులు చేసుకుంటారు కానీ అది అంతా రోగంతో కూడింది అందుకే దానికి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు డెకరేషన్స్ సరే పిల్లలు మిరర్స్ ముందు అద్దాల ముందు గంటలు గంటలు కూర్చుంటారు వాళ్ళకి తెలియదు ఆ సత్యం ఇది రోగగ్రస్తమైన శరీరం క్షయత్తాన్ని ధరించుకున్నది ఎవడు దీన్ని బాగా చేస్తాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ఆక్షయతం ధరించుకుంటాం ఆయన తిరిగి వచ్చినప్పుడు మన క్షయమైన శరీరాలు ఆక్షేతం ధరించుకుంటాం చూడండి స్వతంత్రించుకున్నను క్షేత అక్ష అక్షయతను స్వతంత్రించుకున్నదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనం అందరము నిద్రించము మనం నిద్రించము ఏంది మర్మం చూడండి గాని నిమిషంలో ఒక్క రెప పాటున కడబూర మోగగానే మార్పు పొందుదము అంటే అక్షయ అక్షయతను ధరించుకుంటాం కడబూర అంటే సెవెంత్ బూర ఏడవ బూర కడబూర అంటే ఏడవ బూర ఈ విషయాలు అక్కడ తెలుసుకోవచ్చు సరే నుంచి ఆరాభమవుతుంది బూరలకు సంబంధించిన విషయాలు అంటే కడబూర అన్నప్పుడు ఎన్ని బూరలు ఉన్నాయి పౌల విషయం చెప్పలేదు మనకి ఎక్కడ కూడా బైబుల్ ఆయన సేవలో ఎన్ని బూరలు ఉన్నాయి ఒక బూర వడుకు చెప్తుండే అది ఏంది కడబూర అంటుండ కడ అంటే చివరిది చివరి బూర మోగినప్పుడు ఏం జరుగుతుంది ఈ క్షయత ఆ క్షయతం ధరించుకుంటది అంటే ఇది ఇది విడిచిపెట్టాల్సి వస్తుంది మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు నాకు ఈ తలపిస్తారు ప్రభు భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉన్నాం ప్రపంచమంతట ఎక్కడ మరణాల మరణాలు నడుస్తూ ఉన్నాయి నార్త్ ఇండియాలో చర్చిలు తగలబెట్టేస్తున్నారు ఎవడు ఏ న్యూస్ పేపర్లో రాదు ఏ టీవీలో రాదు ఎవరైనా సేవకులుంటేనే వచ్చినప్పుడు చెప్తుంటారు అరే అన్యాయం ఉంది అక్కడ సేవ చేయలేము పబ్లిక్లో నువ్వు వాక్యం చెప్పలేము వచ్చేసి నీ మీద గుద్దేస్తారు కొట్టేస్తారు చంపేసి పంపిస్తారు ఎవడు పొడిచినీదే అంత అన్యాయం ఉంటుంది నార్త్ ఇండియాలో ఎందుకంటే కొంతకాలం కిందట ప్రభు మనకు ఒక విషయం వాడికి కూడా కొద్దిగానే సమయం ఉంది వాడు దిగొచ్చిండు అక్కడ నుంచి వాక్యం సైతను వాడు దిగొచ్చిండు ఎందుకంటే వాడికి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్నాడు వాడికి కూడా వాడి అనుచరులను జమ చేసుకోవాలి కాబట్టి వాడు వాని అనుచరులను జమ చేసుకోనికి విజృంభించి పనిచేస్తుండీ వాడికి కూడా కొంత టైం ఉంది కానీ మనకి ఎక్కువ టైం ఉంది అనుకుంటున్నాం మనం కదా క్రైస్తవం మనకి ఎక్కువ టైం ఉంది అనుకుంటున్నాం విచితనం వాడు వాడికే కొంచెం సమయం ఉందని వాడు గుర్తిస్తే దేవుని బిడవైన నువ్వు నువ్వు గుర్తించలేని స్థితిలో నీకు ఇంకా ఇంకా చాలా తక్కువ టైం ఉంది ఇంకెంతకాలం ఉంటుంది ఈ శరీరం దాన్ని మనం ప్రేమించం మన శరీరాన్ని ముగించుకోక ముందు మనం త్వర తరగ పని మనం ముగించుకోవాలి మనకి అప్పగించబడ్డ ఈ సేవను బల నమ్మకం మనం మంచి దర్శనం మనం సేవ జీవితంలో ధనాపేక్ష ధన మన గొప్పతనాలు అవసరమే లేదు మనకి ఆయన ఇస్తూ ఉంటాడు అవసరం ఉన్నంత కొలది ఆయన ఇస్తూనే ఉంటాడు కొన్నిసార్లు రావు అయిన గాని మనం విశ్వసిస్తాం ఎట్టి పర్సెంట్ ఇస్తాడు ఏదో రూపకం ఇస్తాడు ఆయన తెలుసు నా అక్కర్లు కొరతలు రేపటి గురించి చింతించదు నేను చింతించదు అని తీర్మానించుకొని ముందుకు వెళ్ళాలా అప్పుడు ఆయన నటిస్తా ఉంటాడు కాబట్టి కడపూర చూడండి మొదటిసారి మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రేప కడబూర మృగగానే మనమందరము మార్పు పొందుదాము బూర మ్రోగును మృతులు అక్షయలుగా లేపబడతరు మనము మార్పు పొందుతాము మృతులు అక్షయలుగా లేపబడతారు అంటే చనిపోయిన వాళ్ళందరు లేస్తారు కానీ మనము మనం ఎతబడతావా అది చెప్పి పాస్తారు చాలా మంది వాక్యం నేను విన్నా ఇక్కడ కూడా విన్నా కడబ్బురువు మోగితే మీరు అందరు ఎత్తబడతారు అన్నాడు ఇక్కడ ఉంది అట్లా కాబట్టి వాళ్ళ అబద్ధ కూడా కదా మంచి స్నేహితులు కావచ్చు మంచి పాస్తర్ కావచ్చు కడబ్బురువు మోగినప్పుడు మీరు అందరు ఎత్తబడతారు వీడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అబద్ధం నీ కళ్ళకు చూపించిన దేవుడు మళ్ళీ వాని కళ్ళకి ఏం చూపించలేదు నువ్వు ప్రకృతి సాధ్యమైన కళ్ళత్వం చూస్తలే వాటిని నువ్వు ఆత్మీయమైన కళ్ళత్వం చూస్తున్నావు కాబట్టి నువ్వు బాగా కడబూరు బ్రోగినప్పుడు మృతులు లేస్తారు మనము మటుకు మార్పు పొందుతాం ఒక నువ్వు అప్పవరకు చనిపోకుంటే నువ్వు మార్పు పొందుతావు కానీ మృతులు మట్టుకు అక్షలంగా లేపబడతారు అప్పుడు మనం చూస్తాం ప్రియులందరినీ చూస్తామని తెసం రాష్ట్రపతి చెప్పింది తెసం రాష్ట్రపతిలో చెప్పబడ్డ వాక్యం ఎట్టి ఫస్ట్ లో ఎత్తవడం సంబంధించిన బోధ కానే కదా అది పునరుదరణించిన బోధ మీకు ఎన్నిసార్లు చూపించిన ఎవడో చనిపోతే ఎంతమంది ఏడుస్తుంటే తెసో సంఘంలో వాళ్ళకి ఆధారకరంగా ఇప్పుడు మరణించినప్పుడు సమాధి చేసినప్పుడు వాక్యం చెప్తాం కదా మనం ఆ వాక్యం అది మరణించినప్పుడు అందరూ కుటుంబికులు గొప్ప అది ఎంతో గొప్ప వ్యక్తి చనిపోయాడు నాకు ఎంతో సహాయపడి అని బ్రతికిన కాలం అని ఎంతో ప్రార్థన ఎంతో ప్రేమతో ఎంతో వేదనతో అక్కడ ఏడుస్తూ ఉంటే వాళ్ళందరికీ ఆదరణించడానికి ఆదరణకరంగా ఆయన చెప్పిన వాక్యమే అది కృష్ణరాష్ట్రపతికలు చూస్తాం ఆ వాక్యం కడబూర గురించి మనది అక్కడ ఆర్భాటంతోను ప్రధాన శబ్దంతోను దేవుని బూరతోను ప్రభు దిగివచ్చును దిగి ఆగిపోతాడు ఆ మధ్యలో దిగివచ్చును అంటే కిందికి దిగి వస్తానడు వాళ్ళు మధ్యలోనే ఆగిపోతాడని చెప్తున్నాను అన్ని అబద్ధాలు చేర్చుకున్నారు రీతిగా చేసుకుని అవిశ్వాసులు అయిపోయినారు అవిశ్వాసాలు కావడం వల్ల అని అయిపోతున్నారు క్రైస్తవ జీవితంలో కాబట్టి అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడతారు మనము మార్పు పొందదము క్షేమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మరత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షేమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మరిగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును మరణము శాశ్వతంగా ఓడిపోతుంది మరణం అంటే చాలా మందికి భయం కానీ మనం భయపడద్ది ఈ విషయం బాగా అర్థం చేసుకుని నాకు ఎందుకంటే చాలా కాలం కనీసం ఒక నాలుగైదు నెలల నుంచి ఈ విషయం జ్ఞాపనం చేస్తున్నాడు డిసెంబర్ కాదు కనీసం అక్టోబర్ నవంబర్ నుంచి చూపిస్తున్నాడు మరణం గురించి భయపడుతున్నాడు క్రైస్తవులు కానీ మనం వాళ్ళని సిద్ధపరచాల ఎందు భయపడాలా ప్రవచనాలు మనం చూసినాం క్రైస్తవులు అందరూ భరిస్తారు మీ సహోదరుల సంఖ్య సంపూర్తి ఆగి వరకు కాలం ఆగుడి అని ప్రభు హెచ్చరించిండు బలిపీఠపు క్రింద ఆత్మలు ప్రార్థన చేస్తే ప్రవ్వ నాద సత్య స్వరూపి ఎందాక భూనివాసులకు తీర్పు తీర్చగా ఉంటావు కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా కింద ఇంకా ఉన్నారు సహోదరులు అంటే రక్షింపబడ్డవారు సగం సత్యం సగం అబద్ధాలు ఉన్నారు వాళ్ళ సంఖ్య సంపూర్తి కావాలా అందరు చచ్చిపోవాలా సంపూర్తి అంటే అందరు చనిపోవడం వాళ్ళందరు చనిపోయినాకనే ఆయన ఈ లోకానికి తీర్పు తీరుస్తాడు మన ఆయన ఎందుకు ఓపికతను చూస్తున్నాడు సంపూర్తి కావాలా సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాడు శాశ్వతంగా అబద్ధంలోకి వెళ్ళిపోతాడు వాడు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి వాడిని ఆయన తట్టు మార్చుకోవాలంటే వాడు శమల పోక తప్పదు ఎందుకే శమలభవిస్తారు శమలిస్తాడు నేను బాగా నేర్చుకున్నా శమల గురించి చాలా కష్టం శమల గురించి అర్థం చేసుకోవడం ఒకరికి చెప్పడం అంత గొప్ప దేవుడు అంత జాలిగల దేవుడు అంత ప్రేమగల దేవుడు శమల దగ్గర ఇంత కష్టాలు ఉంటే ఆయన ఎట్లా చూస్తా ఊరుకుంటాడు అని ఇటనే ప్రశ్నిస్తారు ఇటనే ప్రశ్నిస్తారు నేను అని నిజంగా అంత ప్రేమ గల దేవుడైతే నీకెందుకు ఈ కష్టం ఈ లోకంలో ఎందుకు ఇంత శ్రమ ఎందుకు మరణం ఎందుకు రోగాలు ఎందుకు పేదవాడి బాధ వాటి నువ్వు జవాబిస్తావు నువ్వు జవాబు ఇవ్వలేకపోతే నీ ప్రభుల్ని నువ్వు కాపాడుకోలేవు వాటిని నువ్వు ప్రభు కాబట్టి నీకు జ్ఞానం అవసరం వాళ్ళకి చూపించాలి ఇవి వాటిని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా వాళ్ళంటే నువ్వు చెప్పేదాకేం అర్థం కావట్లేదు అంటాడు నా లైన్లో చెప్ప అంటాడు ఆయన లైన్లో ఎట్లా చెప్తాను ఈ లోకపు గుణమైంది అంత సుఖం ఏషాబు గుణం క్రైస్తవులు కూడా ఈరోజు సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాళ్ళే కదా వాళ్ళకి అంత సుఖమే కావాలి అందుకే ఎక్కువ చదువుకుంటారు ఫారిన్ కంట్రీస్ పోతారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు కష్టాలు అనుభవించారు కష్టాలు వద్దకుంటారు డబ్బులు ఉంటే కష్టాలు ఉండగదు కదంటారు అందుకే నేను డబ్బులు సంపాదించుకుని కష్టాలు పోతున్నాడు కొందరు ఈ పని చేస్తే నాకు కష్టం వస్తుంది కాబట్టి ఈ పని చేయను నాకు ప్రమోషన్ వస్తే కష్టం వస్తుంది కాబట్టి నాకు ప్రమోషన్ వద్దు నేను ట్రాన్స్ నాకు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా నేను చాలా కష్టపడొస్తాను కాబట్టి నాకు ట్రాన్స్ఫర్ వద్దని ట్రాన్స్ఫర్ ఇస్తే పైసలు ఎక్స్ట్రా ఇస్తారు వేరే ఊరుల ట్రాన్స్ఫర్ చేస్తే నీకు ఎక్స్ట్రా పైసలు ఇస్తారు కంపెనీ వాడు నాకు ఎక్స్ట్రా పైసలు అవసరం లేదు నాకు ట్రాన్స్ఫర్ అవసరం లేదు ఎందుకంటే నాకు సిక్కడే సుఖం ఉంది కాబట్టి అందరు సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాళ్ళే యేషావు గుణం అని సమాప్తిలో అందరు ఏషావు గుణ సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాళ్ళే కానీ ఎవరు కూడా శ్రమలుగుండా పోవాలని తీర్మానించుకోలేదు శ్రమలకుండా పోకుండా ఎవడు పలు ప్రవేశించలేడు ఎందుకంటే అది శాశ్వతమైన ఆనందం అక్కడ శాశ్వతమైన ఆనందంలో నువ్వు జీవించాలంటే ఈ అశాశ్వతమైన లోకంలో శ్రమలు అనుభవించాల ఆయన నేర్పించిన విధానం నాకు అది కాబట్టి భయంకరమైన శ్రమలలో పోయి మనుషులు వాళ్ళ జీవితాలు ముగించుకున్నప్పుడు నిత్య జీవంలో నిత్యం ఆనందంలో వాళ్ళు ఉంటారు అది విధానం ప్రభు విధానం ఇంకా చాలు నీకు శ్రమ నా సన్నిధికి వచ్చి ఆనందించు ఆ అన్నాడు నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఇంకా చాలు నీకు శ్రమ వాడు అనుభవించి వాడు మనం చేసేదానికి మనకి శ్రమ తగినదే అంటాడు కదా రెండవ ఇంకొక దూ దొంగతో ఇతన్ ఏ ఇతను ఏ పాపం చేయలేదు మనకి తగింది ఈ శిక్ష నువ్వు అతను మట్టడానికి వీల్లేదంటాడు మనతో గర్దిస్తాడు మనకి తగిందే శిక్ష మనం చేసిన తప్పకి మనకి శిక్ష తగింది ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన నిరపరాధి తెలుసుకున్నాడు కాబట్టి నీ ప్రాచనం జ్ఞాపకం చేసుకో అని చిన్న ప్రేర చేసి విమర్శన అవన్నీ ఆత్మీయమైనవి వాడు చివరి దశలో వాడు ప్రకృతి మనిషి ఆత్మీయంగా మారిడు మొదటి దొంగ ప్రకృతి సహజంగానే ఉండిపోయిండు వాడు వాడు శాశ్వతంగా నరకం గోవాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రభు మనకి యొక్క ఆత్మీయ చిహ్నాన్ని విషయాన్ని జ్ఞాపకం చేస్తుండేంటే ప్రవసం అర్థం కావాలంటే ఫస్ట్ ప్రకృతి సహజమైనది ఉన్నది ఆత్మీయమైనది కూడా ఉన్నది ఆత్మీయమైన శరీరం ఉన్నది ప్రకృతి సహజమైన శరణం కూడా ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ప్రకృతిమైన ప్రకృతి సహ శరీరము మనానికి మార్గము ఆత్మీయమైనది నిత్య జీవానికి మార్గము అన్న విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాక్యం అంతా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రొఫెషనల్ అర్థం చేసుకోవాలంటే కూడా ప్రకృతి సహజమైంది నువ్వు ప్రకృతి సహజంగా చూస్తే నీకు అర్థం కాదు నువ్వు మోసపోతే నాకు అంత అర్థమైపోయింది చాలామంది అంటారు నాకు అంత తెలుసు బైబుల్లో అంటారు వాడికి ఏం తెలియదు ఎందుకంటే వాడు ఇంకా ప్రకృతి సహజంగా చూస్తున్నాడు కాబట్టి మనకు కూడా ఇంకా ఏం తెలియదు ఎందుకంటే మనం ప్రయాసపడుతున్నాం నేర్చుకోని ఎందుకంటే అది ప్రకృతి సహజంగా చూస్తే మనకి ఏం అర్థం కాదు అందుకని ఇవన్నింటినీ అర్థం చేసుకుని ప్రభు ఈ విధానాలు మనకు చూపిస్తున్నాడు అందుకే గలతీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తూ చాలా కటినంగా చెప్తాడు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మోసపోయారు గళిత సంఘము ఆల్రెడీ మోసపోయింది అన్న బాధతో ఆ ఉత్తరం రాసిన వాళ్ళు చూడండి గళిత రాష్ట్ర పత్రిక మూడవ పత్రిక అధ్యాయం గళిత పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడవ వర్షాలు చూడండి ఓ అవివేకీలైన గలతీయులారా అట్లా ఎవరు సంభాషించాడు లెటర్లో నేను చెప్తున్నా ఎవ్వరు రాడు లెటర్ పబ్లిక్లో కూడా ఎవరన్న వాక్యం చెప్పాడు ఎంతగా బాధ ఉంటే ఎంతగా కోపం అట్లా మాట్లాడతాడు ఆయన స్టేజ్ మీద అరే తెలివిలేనివారా అంటే అందరు గమనం వింటారా వాక్యం అరే తెలివిలేని వారులారా అంటే లేచి రాళ్ళదం ఏం మాట్లాడుతున్నావు స్టేజ్ మీద మైక్ ఇస్తే మాట్లాడతావా కోపం కొడతారు వాని కానీ ఎంత బాధ ఉంటే సంబోధిస్తాడు ఓ అవివేకు అవివేకులైన గలతీలారా గలతీ సంఘము అవివేకంగా తయారైంది ఆయన ఇంకా చివరి కాలం ఆ సంఘాలు చివరి దశలో వచ్చేటప్పటికి అట్లా తయారైన అవన్నీ మొదట్లో బాగుండే సంఘాలు క్రమేణా అట్ట తయారైపోయినాయి పౌలకి ఎట్లా బయలుపరచబడింది పౌలు అక్కడ లేడు ఉంటే ఉత్తరం రాయాడు పత్రిక రాయాడు డైరెక్ట్ మాట్లాడేస్తారు వాక్యం ఆయన ఏదో పట్టణంలో ఉన్నాడు అప్పుడు ఇంటర్నెట్లు ఇంటర్నెట్లు కంప్యూటర్లు ఇవన్నీ ఏం లేవు టెలిఫోన్స్ లేవు వాళ్ళ ఆయనకి ఎట్లా బయలుపరచబడింది ఎవరైనా వచ్చి చెప్పిండేమో కొన్ని రోజులు పడుతుంది జర్నీ ఒక దేశం నుంచి ఒక దేశం రాలంటే కొన్ని రోజుల ప్రయాణం వాళ్ళు ఆయనకి ఎట్లా బయలుపరచబడ్డాయి దేవుడు బయలుపరచినా ఆయనకి దశరీతిగా వాక్య పరంగాను ఏదో రూపకం కల రూపకం ఏదో రూపంగా బయలుపరచినాలా లేకపోతే పరిశుధాత్మనే అతనికి బయలుపరచినాలా పరిశుధాత్మ ఎట్లనో బయలుపరుస్తాడు నీ హృదయంలోండి కూడా బయలుపరచాడు మీకు కూడా అనుభవం ఉంది నా కూడా అనుభవం ఉంది అది అనేక మనం ప్రార్థించినప్పుడు వాళ్ళ గురించి చెప్తాడు నేను చెప్పాను ఈ బ్రదర్ జీవిత విధానం ఎట్లుంది ఈ సిస్టర్ జీవిత విధానం ఎట్లుందని బయల్పరుస్తాడు కానీ ఎప్పుడు చెప్పను ఎందుకంటే అవి చెప్పడం వలన అనర్థాలు అవిశ్వాసాలుగా తయారైపోతాడు ఉన్న విశ్వాసం పోగొట్టుకుంటాడు నీకెందు బయలుపరచరంటే ఆయన తప్పకుండా బయలుపరిచేది దేవుడు నువ్వు ప్రార్థన చేసిన వాటి నీకు చూపిస్తాడు నువ్వు ప్రార్థన చేయకుండా అట్లా నీకు చూపించాడు నువ్వు ఏదో అడుగుతున్నావు కాబట్టి ఏదో చూపిస్తాడు లేదు ప్రభు ఈ బిడ్డకి ఎందుకు ఈ కష్టం వచ్చింది ప్రవ్వా ఈ బిడ్డకి నేను ఎట్లా ఆదరణకరంగా పరిచర్య చేయాలా ప్రవ్వా అని ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు కానీ నేను చెప్పాలి ఎందుకంటే నేను ఎంతో గొప్పలాగా చూపించడానికి వీల్లేదు నాతో మాట్లాడతాడు ప్రభు నాకు చూపిస్తాడు ప్రభు అని నేను గొప్పగా చెప్పడానికి వీల్లేదు ఖచ్చితంగా నీకు అందరికీ చూపిస్తాడు దేవుడు నా విషయాలు కూడా చూపిస్తాడు అది విధానం ఎందుకంటే నా గురించి తెల్ నా గురి నాకు సంబంధించిన విషయాలు మీకు బయలుపరుస్తాడు మీకు సంబంధించిన విషయాలు నాకు బయలుపరుస్తాడు నాకు డైరెక్ట్ గా చెప్తే నేను బాధ పడతానేమో అని మీకు బయలుపరచు సరే మనం ఇవన్నీ తెలుసుకోవాలో ప్రార్థనలో వాటి మీద విజయం పొందాలా ఎందుకంటే ఆయన ముందుగానే హెచ్చరిస్తూంటాడు రాబోతుంది ఇట్లా కాబోతుంది ఇక జరగబోతుంది ఇక జరగబోతుంది ఆయన ప్రవచించి ఆయన హెచ్చరించే దేవుడు ప్రవచ రూపకంగా దర్శ రూపకంగా మనతో మాట్లాడే దేవుడు వాటన్నిటిని మనము ఆ విధంగానే నేర్చుకోవాలా ఎప్పుడైతే పౌలు ఆ రీతిగా ఎందుకు సంబోధిస్తున్నా విషయం అర్థం చేసుకోవాలి అవివేకము దేనికి సంబంధించింది మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను భ్రమ అంటే మోసం అబద్ధ కళలు కూడా భ్రమకు సాదృశ్యం అబద్ధ దర్శనం కూడా భ్రమకు సాదృశ్యం భ్రమ అంటే ఊహించుకోవడం కూడా ఒక రీతికి చెప్పలేదు భ్రమ పడుతున్నో బ్రదర్ నువ్వు అంటావు అంటే నువ్వు ఊహించుకుంటున్నావు బ్రదర్ అంటావు ఓ గలతీలారా ఓ అవివేకీయులైన గలతీలారా మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను సెలవు వేయబడి వాడట్టుగా ఏసు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడదు కదా అంటే మీరు అందరి దర్శనం చూస్తారు కదా అంటే గల గలతి సంఘంలో అందరి సాక్షిస్తు మేము నిజంగా ప్రభుని చూసినా సెలవు మీద నేను చూసినా నేను చెప్తున్నా మీకు ఆయన శిలో మరణాన్ని ఎంతో మంది దర్శనిదిగా చూసిన మీద ఆయన అనుభవి వేదన చూసిన ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టు నేను చూసిన దర్శనాలు నేను స్పెషల్ గా మీద గొప్పగా చెప్పడానికి కానీ ఎందుకు చెప్తున్నాను విషయం మీరు అర్థం చేసుకోండి నాకు చూపించే మీకు చూపించాడా మీరు కూడా ఆ అనుభవంలోనికి పోవాలన్న ఆ తపనతోనే నేను ఇక్కడ ఇవ్వడ్డా నాకే అనుభవాలు అయినాయో ఆత్మీయ జీవితంలో మీరు కూడా అదే అనుభవంలోకి పోవాలా నేను శరీరంలో ఇక్కడ ఉన్న నా ఆత్మ ఎక్కడో పోయి సేవ చేస్తున్న ఎన్నిసార్లు చూసిన ఎన్నో ప్రాంతంలో పోయి నా ఆత్మ సేవ చేస్తున్న అనుభవాలు చూసినా ఆ శరంలకి వెళ్ళి నా శరీరంలోకి వెళ్ళి ఆత్మ విడిపోయిన అనుభవాలు నాకు ఎన్నో జరిగినాయి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు నా ఆత్మ అక్కడెక్కడో గాలిలో తేల్తూ క్రింద నా శరీరాన్ని చూస్తా ఉంది అట్లాంటి అనుభవాలు ఎన్నిసార్లు నేను గమనించిన ఈ లోకంలో ఎంత భయంకరమైన శ్రమలు ఉన్నాయో అవన్నీ దర్శనమితిగా ప్రభు చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకి మన శక్తికి మించిన ప్రయాణం మనకు అందరికీ అవి గ్రహించలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం సగం సగం వరకే వచ్చి ఆగిపోయింది క్రైస్తవ జీవితం ఆయన సత్యంలో సంపూర్ణంగా ఆయన తెలుసుకునే స్థితిలో ఉన్నది వచ్చి ఎందుకంటే ఏడు రోజులు ఒకటే రోజు అయిన కొడు అది అర్ధ కాలమే హాఫ్ డేనే ప్రభు సన్నిధిలో కడతారు తగ్గిన సిక్స్ అండ్ హాఫ్ డేస్ వాళ్ళు ఈ లోకంలో గడుపుతున్నారు అందుకు వాళ్ళు ఆయక యొక్క సంపూర్ణత స్థితికి ఎదగలేకపోతున్నారు ఎప్పుడు నెరవేర్తే ఎప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి వాళ్ళకి ప్రవచనాలు ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే కాలపు విధులు బలి అర్పణలు శుద్ధీకరణ ఆచరణలు పులి పండగ పస్కా పండగ ప్రథమ ఫలముల పండగ ఇట్లా పండగలు చేసుకోవడము ఆచారబద్ధంగా జీవించడం శవాన్ని ముడితే రేపటి సాయంత్రం వరకు నువ్వు ఊరి బయట ఉండాలా స్నానం చేసుకొని శుద్ధీకరించుకొని నువ్వు ఉండాలా ఇంకా ఇంట్లోకి రావద్దు ఇట్లాంటి అన్ని ఆచారాలు రకరకాల ఆచారాలు ఉండే ఇది తినదు అద్దినదు ఇద్దినదు అద్దినద్దు ఈ టైంకి తినదు ఆ టైం తినద్దు అంతా ఆచారబద్ధంగా నియమంగా ఉండేది అట్లా ఉండడం మీరు పశ్చాత్తం పొందుకున్నారా అక్కడ మాట్లాడుతున్నాడు లేక విశ్వాసంతో వినటం వలన ఇక్కడ సీక్రెట్ ఉంది పరసాత్మను పొందుకోవాలంటే ఎట్లా పొందుకోవాలి చాలా మంది అంటారు బ్రదర్ నాకు ఇంకా పరసాత్మ రాలేదు బ్రదర్ అంటే ఇక్కడ ఉంది సీక్రెట్ కేవలం విశ్వాసం వలననే పరసాత్మను పొందుకుంటాం అని ఇక్కడ ఆయన అడుగు ప్రతివానికి పరసాత్మని ఇస్తాను విశ్వాసంతోనే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రవ్వా వాగ్దానం చేసిన ప్రవ్వ అడుగు ప్రతివానికి మీ యొక్క పరసాత్మనిస్తాను కాబట్టి ఆ వాక్యాన్ని నా జీవితం నెరవేర్చు ప్రవ్వా నేను దాని గురించి సాక్ష్యస్తాను ఎట్లా అని ప్రార్థన చేయాలి వాళ్ళు ఆవిడ పరశుత్మను అనుగ్రహిస్తారు దేవుడు మీరెంత అవివేకులైలైతే మీరు ఇంత అవివేకులయితీరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణ అవుదురా ఉల్టా తరేతున్నారు అని చెప్తున్నాడు మీరు మొదటి జన్మ నుంచి రెండవ జన్మ అనుభవంలోనికి పోయి మళ్ళా ఉల్టా మొదటి జన్మకు పోతారా అని చెప్తున్నాడు ఇక్కడ అది అవివేకం అవివేకంగా ఎందుకు తరేతున్నాం క్రైస్తవ జీవితం అంటే ఇంకా నువ్వు రక్షణ అనుభవంలో ఉండి కూడా ప్రకృతి అనుభవంలోనే జీవిస్తున్నావు ఉదాహరణకి నేను ఎన్నిసార్లు రుజువు పరుస్తాను నువ్వు మొదటి బర్త్డేస్ చేసుకుంటావు కానీ నీ రెండవ బర్త్డేని జ్ఞాపకం తీసుకుంటావా నువ్వు క్రొత్తగా జన్మించిన దినం నీ జ్ఞాపకం నీ బాప్తి దినమే నీ జ్ఞాపం లేదు నువ్వు ఎప్పుడో నీ జీవితాన్ని ప్రభుకి అర్పించిన దినం జ్ఞాపకం ఉందా అదే కదా క్రొత్త అనుభవం రెండవ జన్మ అనుభవం అంటే అదే కదా అసలైన బర్త్డే అదే కదా అది ఎవరు చేసుకోండి ఎందుకంటే అది ఎవరికి జ్ఞాపకం నువ్వు ఎప్పుడు నీ ప్రాణాన్ని నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించడం నీ జ్ఞాపకమే లేదు నువ్వు ఏదో రాసుకోలేదు నువ్వు ఏ రోజు బాప్సా తీసుకున్నావు నీకు తెలియదు నీకు ఏ రోజు పరిశాపు అభిషేకమైనా నీకు తెలియదు నీ కృపవార్లు ఎప్పుడు ఆరంభమైన నీకు తెలియదు ఏ డేట్స్ కూడా గుర్తుకుండవు ప్రకృతి అసలు బాగా జ్ఞాపంటుంది ఇయర్ ఫలాంటి తేదొస్తే కథం పండగానే అందులో పరిపక్వం చెందుతుంటే నువ్వు అవివేకవు కాదా జీవితం ఆదితే అవివేకమవుతుంది కాబట్టి ఆయన ఎంతగా బాధతో ఈ విషయాలు జ్ఞాపించిన చూడండి వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించి ఇంత కష్టపడి ఆత్మలో ఇంతగా ఎదిగి ఆత్మవరాలు కృప కృపవరాలు అన్ని పొందుకొని ఆత్మ ఫలాల అనుభవంలోనికి మీరు వచ్చిన మీరు మళ్ళా ఉల్టా అయిపోతారా మీ ప్రయాసమంతా వ్యర్థమైపోయిందా అన్న విషయం కూడా హెచ్చరిస్తున్నాడు వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించుతారా నిజంగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలం క్రియముల లేక విశ్వాసంతో విశ్వాసంతో వెంట వలన చేయించుచున్నాడా అంతేనా చేయించుచున్నాడా దాని తర్వాత అబ్రామ్ గురించి చెప్పాడు ఇది వాక్యాలు అంటే అబ్రాహము ప్రకృతి సహజంగా ఉన్న జీవితం నుంచి ఆత్మీయమైన జీవితానికి వచ్చేయండి ఎందుకంటే అబ్రాహ్ము దేవుని నమ్మేను అది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అబ్రాహ్ము దేవుని విశ్వసించిన అది అతనికి నీతిగా ఎంచబడను విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు నీతిగా నీతిమంతునిగా తయారవుతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రకృతి సహజంగా ఉండి నువ్వు ఆత్మలోకి వచ్చినాక తిరిగి ను మళ్ళా ప్రకృతి సహజంలో పోతే నీ అవివేకి అయిపోతాయి నీ ప్రయాసం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్తాడు అందుకే ప్రభు ప్రభు నేనేమన్నా ప్రవేశించలేదంటే వాడి ప్రయాసం వేస్ట్ అయిపోయింది అప్పటికి నేను ఏమైనా రోజులో స్వస్థపరచలేదా వాడి ప్రయాసం వేస్ట్ అయిపోయింది అన్నట్టు ఎందుకంటే వాడు ప్రకృతి సహజంగానే పరిపక్వం చెందిను గానీ ఆత్మ ఆత్మీయంగా లేదు వాడి జీవితం కాబట్టి ఈ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా రెండో కొనతలు రాసిన పత్రిక క్లుప్తంగా త్వర తరగ విషయాలు చూపిస్తాను రెండో కొనతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఈ రోజు నేను ఆ గ్లాసెస్ తీసుకురావాలి కాబట్టి కొంత క్లియర్ గా అనిపిస్తులేదు రెండవ కొనతల పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వర్షాలు మమ్మను మేమే తిరిగి మెప్పించుకున్న మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టుగా మీ యొద్దనైనాను మీ వద్దకైన మీ యొద్ద నుండినైనా సిఫారసు పత్రికలు మాకు అవసరమా మీ హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుచున్న మా పత్రికలు మా పత్రిక మీరే కారా రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయ హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మీ ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారు అని మీరు తెలుసు మీరు తేటపరచబడుచున్నారు అంటే వాళ్ళ హృదయల మీద రాసిండు దేవుని యొక్క ఆత్మతో ఇది పెన్నుతో కాదు సీరా అంటే పెన్ను పెన్నుతో రాయలేదు అని చెప్తున్నాడు అంటే అది ప్రకృతి సహజమైంది కాదు దేవుని యొక్క ఆత్మతోని మీ హృదయల మీద రాసిండు దేవుడి యొక్క వాక్యం ఆ రీతిగా హెచ్చరిస్తుంది చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైనవి సీరాతో అంటే సైంటిఫిక్ గా కాదు సీరా అంటే పెన్ను అంటే ఇంకు పోసి రాసిండు అది ఇంకు పోసి రాసింది కాదు దేవుని యొక్క ఆత్మతోనే మీ హృదయల మీద రాసిండు మాంసపు హృదయం మీద ఆయన రాసిండు అన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు పౌల్ ఆయన ఎంతగా ఇవన్నీ విషయాలు బయల్పరచబడ్డాయి చూడండి పదమూడవ అధ్యాయం అదే అదే రెండవ కొనితల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములు చూడండి ఒకసారి పద్దెనిమిదవ వచనం चूँगी ये पोलिका मार्चबो आये ओका आत्मचेत आये आत्मचेत आलिक चे देवन ओक महिम देवन ओक् महिमुअ अदम वाले प्रति प्रति प्रतिफली देश మహిమను అద్దము వలే ప్రతిఫలింప ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కాబట్టి ఆత్మలో ఎట్లా మార్చబడుచున్నాము అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అది ఒక్క దశలో జరిగేది కాదు క్రమేణ క్రమేణా రోజు వెంబడి రోజు రోజు వెంబడి రోజు నువ్వు ఆయనకి సన్నిహితంగా తయారయ్యి ఆయన వాక్యాలని సత్యానికి గ్రహించినప్పుడు నువ్వు తయారైతా ఉంటావు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆత్మ సంపూర్ణంగా ఆత్మలో బలపడి తయారవుతావు అప్పటికి భయము సిగ్గు ఇట్లాంటివి ఏమి ఉండవు ఎవడు దీని కోర్షానికి ఏం ఎవరు పోరుషనికి ఏం కాదు ఆయన మహిమలోనికి మహిమలోనికి అతి మహిమలోనికి నువ్వు బయల్ బయలుదేరుతూ ఉంటావు అన్న విషయం ఇక్కడ హెచ్చరిస్తుంటుంది అది కేవలము దేవుని యొక్క ఆత్మ వలననే నువ్వు మార్చబడతావు అటువంటి మహిమలోనికి ప్రభులో ప్రభువు ప్రభు మహిమలోనికి నిన్ను మార్చుతుంది అది దేవుని యొక్క ఆత్మ అట నిన్ను తయారు చేస్తాను అంటాడు కాబట్టి ప్రతి విషయంలో ఆత్మలో నువ్వు మార్పు చెందుతూనే ఉండాలా ఒక ఈరోజున్న ఆత్మ ఆత్మీయమైన జీవితం నీకు సరిపోదు ఇంకొక ఆత్మీయ దశకు ఎదగాలి ఎందుకంటే చూడండి ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన ఆయన నివాసంలో ఆయన సన్నిధిలో నువ్వు నివ ఈ క్షణం నిలబడాలంటే నువ్వు ఎంతగా మార్పు చెంది ఉండాలా ఆత్మలో అక్కడంతా దూతలతో పాటు పరిశుద్ధులందరూ అక్కడ ఆయన సన్నిధిలో ఉంటే ఈ క్షణం నువ్వు ఆ సన్నిధిలో నిలబడాలంటే నువ్వు ఎట తేరగాల నువ్వు అనుభవంలోకి పోవాలా చాలా మంది దేవుని సేవకులు పోతున్నారు ఆయన సన్నిధికి పోయి అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడే ఆయనతోని సంభాషించి తిరిగి వస్తారు ఈ లోకంలో వాళ్ళ శరీరంలో ఉంటు ఈ లోకంలో ఉంటూ మన అటువంటి అనుభవము వాళ్లే పొందుకోవాల మనం పొందుకోవద్దా మనం పొందుకోవాలంటే ఇవి బయలుపరచబడితేనే దాని కొరకు నువ్వు ప్రయాసపడగలవు నేను కూడా ఆయన సన్నిధిలోకి పోయి అక్కడ నిలబడాలా ఆయనతో పాటు మాట్లాడాలా ఆయనతో పాటు సంభాషించాలా ఆ అనుభవము ప్రభువు ఖచ్చితంగా మనకి ఎప్పుడు నీకు అటువంటి ఆసక్తి ఉన్నప్పుడే అందుకే నువ్వు ఆత్మలో ఇంకా సంపూర్ణంగా ఎదుగుతూనే ఉండాలా ఉన్నది సరిపోదు నేను ఆల్రెడీ ఆత్మలో ఎదిగినట్టే సరిపోదు మనం ఇంకా సంపూర్ణ లాగట సాగిపోవాలని పౌలు ఏ రీతిగా హెచ్చరించిందో మనం ఆ రీతిగానే సిద్ధపడుతూ ముందుకు వెళ్తూ ఉండాల చాలా ప్రాముఖ్యమైన చూడండి ఒకసారి మూడవ వచవ వచనం లేముంది అదే అధ్యాయము నాలుగవ వచనం తర్వాత అయినే చూడండి ఆత్మకే కదా కృత నిబంధనకు అనగా అక్షరమునకు కాదు అంటే శారీరకంగా పరిచారకులం కాము మనము నీ సేవ చెబుతాము రెండలా నువ్వు శారీరకంగా పరిచారకునివి కావు ఈ రోజు అంతా శారీరకంగా పరిచయం చేస్తున్నారు క్రైస్తవ సేవలో సేవకులు అంతా శారీరకంగానే పరిచయం చేస్తున్నారు అక్షరంగా అంటే శారీరకంగా మనసారి చదువు చూడండి ఆత్మకే పరిచారగా ఉండడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు దేవుడు అనే విషయాన్ని చెప్తున్నాడు అంటే కృత నిబంధన సేవ జీవితము ఆత్మ పరిచర్యకి సంబంధించింది కాబట్టి మీరు ఆత్మకే పరిచారకులుగా ఉండాలా దేవునికే పరిచయాలుగా ఉండాలంటే దేవుని ఆత్మనే పరిచయ దేవుని ఆత్మనే మన ప్రభు కాబట్టి ఆయనకి పరిచరకులుగా మనం ఉండాలా ఆత్మీయంగానే తయారు కావాలా పరిచర్య ఆత్మీయమైనది అన్న విషయం హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆత్మస్వరూపులను గ్రహించాలా నీ దగ్గరికి వచ్చేవాళ్ళు నీ దగ్గర ప్రార్థనకు వచ్చేవాళ్ళంతా ఆత్మస్వరూపులను వాడు ఇటువంటి వాడు అటువంటి వాడు అనేది ప్రకృతి సజ్జమైంది కదా వాడెందుకు వచ్చింది ఇక్కడికి వాడెందుకు వచ్చింది అక్కడికి అది అనేది ప్రకృతి సజ్జమైంది ఎవడొచ్చినా గానీ వాడు ఆత్మస్వరూపి అని నువ్వు వాని గ్రహించగల అతగా అంతరీతిగా అటువంటి శివ జీవితాల ఎదిగినవా ఎదగకపోతే ఏ రీతిగా ఇవన్నిటిని నువ్వు గ్రహించగలవు నువ్వు ఇందాక గురించి మనం చూసిన వాక్యాలవే ఆత్మలోనే మనము సంపూర్ణంగా తయారు కావాలా ఆత్మలోనే ఎదగాల తర్వాత ఆత్మ పరిచర్యనే మనం చేయాలా ప్రకృతి సహజమైన పరిచర్య వల్ల నీకు అంత నష్టమే సరే అనేసి మనం కొన్ని చేయకుండా ఉదాహరణకి అనదలను ఆదరించాలి ప్రకృతి సహజమై కానీ దాని ఆత్మీయ సత్యం అనాథలను ఆదరించినప్పుడు నన్ను ఆదరించినట్లు అన్నాడు ఆయన లూకాస్ వార్తలు మిక్కిలి అల్పలైన వీరికి చేసిన నాకును చేసిన వాడు అన్నాడు అది ఆత్మీయమైంది కాబట్టి ఏది ఆత్మీయమైంది ఏది ప్రకృతి సహజమైంది కూడా అర్థం చేసుకోవాలి మనం అది ఆత్మలో ఆరంభించి ప్రకృతికి పోతుంది వాపస్ అప్పుడు ప్రకృతి సాధ్యంగా ఉన్న వాటిని అర్థం చేసుకోలేవు ప్రకృతి నుంచి ప్రకృతిని అర్థం చేసుకుంటే అది మోసం అన్నట్టు కాబట్టి అనాథలు ఎందుకు ఆదరించాలా పట్ల ఎందుకు కనికరం చూపించాలా నిన్ను నిన్ను అడిగేవాడికి నీ ముఖము తిప్పకము అనడు పేదవాళ్ళు అడిగినప్పుడు వాడికి నువ్వు ఏదో ఇచ్చేయాలి కదా ఒక పది పైసలు వంద రూపాయలు రెండు రూపాయలు ఎన్నో నీ దేవుంటే ఇచ్చేస్తుంటావు ముఖం దుప్పించుకొని పోతా ఉంటాం మనం అంటే ప్రతి దశలో ఆయన నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు వాక్యాన్ని పాటించడానికి వరకు మనం వాటిని తోసుపు చేస్తున్నాం ముఖం తిప్పేసుకుంటున్నాం అను ఆత్మలో పరిపక్వం చెందుతలేవు ఆ రీతిగా క్రమేణ మనము అవివేకులు అవుతున్నామేమో కాబట్టి ఇప్పుడు మనం సంపూర్ణమైన ఈ యొక్క ప్రవచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం బహుశా ఇంకా వచ్చే వారం నుంచి బహు దీర్ఘంగా లోతుకి వెళ్ళిపోతుంటామేమో మనం తెలియదు మనకు ప్రభు ఎట్లా నడిపిస్తారో నాకు తెలియదు కానీ ఆయన నమ్మదగిన వాడు ఇందాక అర్థం చేస్తున్నాం ప్రభు వలనే కలిగింది ఈ విషయాలు కాబట్టి అవి అద్భుతరీతీగా ఉండొచ్చు మనకి అవి ఆరంభం అవి ఆరంభంలో మనకు అర్థం కాకపోవచ్చు బట్ క్రమేణ వాటిని అర్థం చేస్తాడు ప్రభు మనకు ఖచ్చితంగా అర్థం చేస్తాడు వాటిని అర్థ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఎందుకంటే ఆయన నియమం అది ఆయన విధానం మనకి ఇవన్నిటిని బయలుపరచాలనుకుంటున్నాడు బట్ మనం వాటన్నిటిని ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నిస్తూ ఉంటాం మన మనకు ఎందుకు ఇటువంటి పరిచర్చండు ఆత్మీయమైన పరిచర్ అదే కదా ఆత్మపరిచర్య ఆత్మపరిచర్య అన్నప్పుడు మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి శారీరకంగా ఉన్నవానికి నువ్వు ఆత్మపరిచర్య ఎట్లా చేస్తావు ఆత్మలో పరిపక్వం చెందక శారీరకంగా మారిన వానికి ఆత్మపరిచర్య చేస్తాం ఇప్పుడు బాగా అర్థం మీకు ఎవడికి ఆత్మ పరిచర్ చేస్తావు క్రొత్తగా రక్షణ అనుభవంలోనికి ఇంకా రాదలేదు వాడు వానికి నువ్వు ఆత్మపరిచర్య ఏంటో చేస్తావు చేయలేం కదా వానికి కేవలం సువార్త ప్రకటిస్తావు వాడు క్రమేణ అడుగు అడుగునా ఆదివారాలు ఆదివారాలు దేవుడు అనేది వస్తామంటే వానికి మెలమెలగా మెలమెలగా ఆరంభిస్తావు దాని నువ్వు చెప్తావు నీ నీ జీవిత పరమార్థం ఏంటి నువ్వు ఏం చేయాలి లోకంలో అప్పుడు వాడు చెప్తావు పాయింట్ సత్యం గురించి సాక్షిండానికి నేను ఇక్కడ కుట్టినా అన్నాడు ప్రభు ఫిలా మనం కూడా దాని కొరికే లోకంలో పుట్టినాం సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకంలో పుట్టినాం అది ఆత్మ ఆత్మ పరిచర్య కాబట్టి ఆత్మ పరిచర్య అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న గొప్ప జనాన్ని ప్రభు నడిపించడమే ఆత్మ పరిచర్య నాకు అట్లా అర్థమైంది ఈరోజు సాయంత్రం దాన్ని ధ్యానిస్తుంటే వాక్యం అదే పని ప్రభు మనకి అప్పగించిండు అన్న విషయాన్ని ప్రభు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక ఒకటే వాక్యం నేను మీకు చూపిస్తాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది బ్రదర్ 9.30 థర్టీ అయిపోయింది కదా కాబట్టి ఒక చిన్న ఒకటే వాక్యాన్ని మీకు చూపిస్తాను దాని తర్వాత వచ్చే వారం నుంచి మనము దీర్ఘంగా వీటిని అర్థం చేసుకుని ప్రయత్నిస్తాం బహుశా మనం ఇంతకుముందు చూడలేదు అనుకుంటే వాక్యం ఏషయా గ్రంథము ఇరవై అధ్యాయము ఆరో వచ్చినం నేను చూడలేదు మనం ఖచ్చితంగానే ఏషయా గ్రంథము ఇరవై అధ్యాయము అది చూపించేసి నేను ఈరోజు వాక్యాన్ని మనం ముగించుకుంటాం ఇది బైబిల్ పేపర్ పసుపుగా అయిపోయింది తెల్లగొట్టారు కదా పేపర్ చాలా పాత బైబిల్ మూ పైన అయిపోయింది కాబట్టి పసుపుగా అయిపోవడం వలన ఈ లైట్కి ఆ అక్షరాలు సరిగ్గా కనిపిస్తలేవు సరే అందుకని రీడింగ్ లైసన్స్ కూడా తీసుకొచ్చు కానీ ఈరోజు మర్చిపోయిన వాటిని ఇరవై అధ్యాయం కదా యశాయ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము వెళ్ళి కావలి వాణిని ఇది చాలా ముఖ్యమైన వాక్యం నేను అనుకుంటే చూసినాం ఇంతకుముందు ఒకసారి చూసినాం ఈ వాక్యం కరెక్ట్ నువ్వు వెళ్ళి కావలి వాణిని కాబట్టి నీ సేవ దేనికి సంబంధించింది ఆత్మపరిచర్య దేనికి సంబంధించింది కవలి వాళ్ళని నియమించాలి మనం గొప్ప జనాన్ని కవలి వాళ్ళగా తయారు చేయాలి మనం నియమించడం అంటే స్థిరపరచడం తయారు చేయడం ఎట్లా తయారు చేయాలో చూడండి అతడు తనకు కనిపించిన దానిని తెలియజేయవలను మనమందరం అదే దాశలో ఉన్నాం నీకు కనిపించింది నువ్వు తేలియపరచాలా నువ్వు చూస్తున్నాయి తెలియపరచాలా ఎవరు తేలిపరచాలా గొప్ప జనం తేలిపరచాలా సర్పములు తేలి తృణీకరిస్తాయి కానీ గొప్ప జనంకి నువ్వు తెలియపరచాలి ఎందుకంటే మన ప్రభు హృదయము వారి మీద ఉంది ప్రభు మనసు వారి మీద కేంద్రీకరించుకున్నది కాబట్టి నువ్వు చూసిన వాటిని ఏం చేయాల వారికి తెలియజేయవలను అతడు తనకు కనపడిన దానిని జతలు జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చే ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచుచు సింహము గర్జించినట్లు కేకలు వేసి నాయల్ని వాడ పగటివేళ నేను నిత్యము కావలి బుర్జు మీద నిల్చుచున్నాను రాత్రి అంతయు కావాలికాచ్చున్నాను ఇది లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన సేవ మనం మట్టుకో నీకు కనిపించిన వాటి అన్నింటినీ వాళ్ళకి ప్రకటించాలంట గొప్ప జనానికి ప్రకటించాలంట నీకేం కనిపిస్తున్నాయి అక్కడ ఉన్నది ఆ దర్శనం అందులో మూడు రకాల విషయాలు చూపిస్తున్నా దర్శనంలో చూడండి మరోసారి అది చూపిస్తే నీకు ముగిస్తాను జతలు జతలుగా వచ్చు రౌతులు రౌతులు అంటే గురాలని సవారి చేసేవాళ్ళు ఇంగ్లీష్లో హార్స్ మెన్ అంటారు హార్స్ అంటే వాటి మీద సవారీ చేసేవాళ్ళు జతలు జతలుగా వచ్చు గుర్రపు రౌతులు తర్వాత వరుసలో వచ్చు గాడిదలు కాబట్టి మొదటిదిగా గుర్రపు రౌతులు దాని తర్వాత గాడిదలు దాని తర్వాత ఒంటెలు వరుసలుగా వచ్చే ఒంటెలు ఇవన్నీ జానించాం ఇంతకు ముందు ఈ మూడు గుంపుల గురించి కరెక్టే వాటి అర్థం అర్థమవుతుంది సర్పములు తేళ్లు గొప్ప వాటిని నువ్వు చూడాలా అంటున్నాడు రికార్డింగ్ లో ఉంది కదా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా నీ సేవ దానికి సంబంధించి ఇద్దని చెప్తున్నాడు నువ్వు కావలివాణి వలే ఉండి ఈ మూడింటిని చూడమంటున్నాడు ఈ మూడింటిని చూసి నువ్వు సింహం వల్లే కేక వేయమన్నాడు సింహం భయపడదు ఆ విషయం మీరు అర్థం చేసుకోండి మనం భయపడద్దు మన మీదకి మరణం మనం భయపడద్దు మన మీదకి మనుషులు దొమ్మిగా వచ్చినా మనం భయపడద్దు వాడు ఏం చేస్తాడు మన శరణాన్ని చంపుతారు అంతే మన ఆత్మను ఎవ్వరు చంపలేడు ఆ ధైర్యము ఆ విశ్వాసము లోనికి నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు అట్లా తయారు కాగలవు గొప్ప జనం ఎట్లా తయారు చేయగలవు ఎందుకంటే వారి మెడల మీద కథలు ఉంటాయి నువ్వు అలా తయారు చేస్తలేవు మరణం గురించి అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు అదే వాక్యం అది నేను వచ్చారు మీకు చూపిస్తాను ఆ ఏం జరుగుతుంది ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ అర్థం చేసుకున్నాకనే బూరాల గురించి మనం ఆరంభిస్తాం ఇవన్నీ చిహ్నాలు అర్థం కాకపోతే అది చాలా కష్టం అసలు ఏమర్థం కాదు ఒక వారం తర్వాత మీరు గ్యాప్ అయినాకొస్తారు కదా మీకు ఏం అర్థం కాదు 100% పర్సెంట్ గ్యారెంటీ అది నాకు అంతే నేను ఇప్పుడు ఇక ఆరంభించిన కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు దీర్ఘంగా వీటిని జనించకపోతే నేను మిస్ అయిపోతా కొన్ని పాయింట్స్ నాకు తెలుసు కాబట్టి నేను తీర్మానించుకున్నాను నేను ఖచ్చితంగా నేను టైం స్పెండ్ చేయాలి పొద్దున్న పూట లేసి ఖచ్చితంగా వీటి అన్నిటిని నేను జరించాల ఇంకా నేను ఆయన కనెక్షన్స్ అన్ని చూపిస్తాడు ఎక్కడెక్కడ ఉన్న ఈ వాక్యాలన్నీ నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను ఆయన నేను ప్రయాసపడకపోతే చూపించాడు నాకు తెలుసు ఆయనకు నేనేం స్పెషల్ కాబట్టి రౌతులు గాడిదలు ఎవరు రౌతులు రౌతులు అన్నప్పుడు గుర్రీ గుర్రల మీద సవారి చేసేవాళ్ళు ప్రకటన చూస్తాము మిడతల వలె అవి గుర్రల వలె ఇట్లన్నీ వాటి గురించి విశ్వీకరిస్తారు అది బూరలు ఊదినప్పుడు జరుగుతాయి అవన్నీ అవన్నీ కనిపిస్తా ఉంటాయి మిడతలు కనిపిస్తాయి అవి గుర్రల వాటి గుర్రాల వాటి మొక్కాలు వాటికి జుట్టు ఉంటుంది అవన్నీ ఉంటాయి అక్కడ మనం చూస్తాం వాటి గురించి జరిసినప్పుడు వాటి దీర్ఘంగా చూస్తాం లేని ఒక్కొక్క వాటి కుట్ వాటి కాటు తేలు కాటు కంటే మంట కాబట్టి రౌతులు అంటే గుర్రాల మీద సవార చేసేవాళ్ళు దేనికి సాదృశ్యం గాడిదలు దేనికి సాదృశ్యం కొంత కష్టం మీకు అర్థం కానీ కానీ ఎప్పుడైతే దానికి సంబంధించి ఇంకొక వాక్యం ప్రభు చూపించినప్పుడు అప్పుడు కరెక్ట్ గా అర్థమవుతుంది అందుకే మీరు కూడా ప్రయాసపడే వెతుక్కడ నేర్చుకోవాలి రౌతులు సవారు చేసేవాళ్ళు దాని కింద ఎవడన నలిగిపోవచ్చు కదా కాబట్టి గుర్రాల మీద బయటవాడు దోచుకొని పోతాంటాడు వాడు దొరికింది చేతికి ఏం దొరుకుతాయి అవి దోచుకొని కాబట్టి అవి తేళ్లకు సాదృశ్యం గాడిదలు సర్పంలోకి సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి మీకు ఈ దశలో కొంత కష్టం అర్థం చేసుకోవడం గాడిదలు ఎందుకు సర్పంలో సాదృశ్యం చెప్పాలరా మొండి ఉంటాయి అవును తర్వాత దాన్ని ఎవ్వడు కల్లించలేడు దాన్ని ఎవడు ఎంత కొట్టినది అరుస్తుంది కానీ కదలదు దానికి గుణగణం అది మొండిది అన్నట్టు ఎట్టి అది మార్పు చెందదు అది గుర్రానికి సంబంధించింది శాస్త్రులు పరిచయాలు మార్పు చెందరు వాళ్ళు ఆల్రెడీ ముద్రింపబడ్డారు మీరు పర్లో రాజ్యానికి పోరు పోయేవాడిని పోనియరు వాళ్ళు మారడన్నట్టు కాబట్టి గాడిదలు కొంత కష్టం బయట చెప్పడం నేను డైరెక్ట్ కూడా మీకు చెప్తలేను సర్పములు గాడిదకి సాదృశ్యం వాళ్ళు గాడిద లాగున్నారు దానికి సంబంధించిన ఒక వాక్యం అని తర్వాత ఇప్పుడు చూపించలేదు ఇప్పుడు టైం లేదు మనకి వచ్చారు మీకు చూపిస్తా అమోస గ్రంథంలోనే ఉంటుంది వాక్యం లేక హెచ్పి గ్రంథంలో వాక్యం వాళ్ళు గాడిదల వలే ఎట్లా ఉండాలనే విషయం అక్కడ చూపిస్తారు నేను రాసుకున్నా గానీ మీకు చూపించిన వాక్యం ఎందుకంటే ఇది ముగించే టైంలో మనం ఉన్నాము ఇంకొంచెం డీటెయిల్ వెళ్ళిపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం టైం కాబట్టి గాడిదలు సర్పంల సాదృశ్యం ఒంటెలు గొప్పజనం సాదృశ్యం మీకు నేను పెద్ద గుంపు అది గుంపు కాబట్టి ఇక్కడ మూడు గుంపుల గురించి నువ్వు చూడాలా కావాలి నువ్వు నాలుగవ గుంపు నువ్వు సింహము వంటి వాడవు సింహము అని చెప్తున్నాడు నీ గర్జనకు గొప్పజనం అంతా ఆ విషయం అక్కడ హెచ్చరిస్తున్నాడు సింహము గర్జించినట్లు నేను కేకలు వేసి నాయలైనవాడా అంటున్నాడు నాయలైనవాడా పగటి వేళ నేను నిత్యమును కావలి గురుజు మీద నిలిచి ఉన్నాను నిల్చుచున్నాను రాత్రి అంతయు కావలి కాయిచున్నాను నీ సేవ అట్లుండాలా ఇక్కడ నేను ముగిస్తున్నాను పగటివేళ రాత్రి వేళ నువ్వు ఆయన సేవలోనే ఉండాలా ఇది ఆత్మ పరిచర్య ఇది ఆత్మ పరిచర్య రాత్రి ఎదురబోతుంటే కూడా నేను ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ప్రవ్వా వీటిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రవ్వా నా లైఫ్లో నేను ఇవి అర్థం చేసుకోకుండా నేను నా కాలం ముగించద్దు ప్రవ్వా ఎందుకంటే క్రైస్తవులు చాలామంది ఇవి ఏవి అర్థం కాకుండా చనిపోయినారు మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు ఇవి ఏవి అర్థం కాకుండా చనిపోయినారు నేను అట్లా నేను తీర్మానించుకున్నాను ప్రవ్వా నాకు ఇవన్నీ కావాలా నేను నేర్చుకోవాలి నా కాలంలో ఇవన్నీ నేను నేర్చుకోవాలా నేను అనేకలకి ఇవి చూపించాలా దాని తర్వాత నేను ఆ వాదన నిలబడతాను నాకు ఇవేం అర్థం కావు బ్రదర్ స్టేజ్ మీద చెప్తాను నాకు ఇవేం అర్థం కావు నాకు తెలుసు యేసు అందరికీ ప్రభువు నా పాపంలో కొరకు ఆయన మరణించడు నేను నా విశ్వాస నేను విశ్వాసము చేత ఆయన బిడ్డగా స్వీకరించబడ్డవాడను నేను రక్షింపబడ్డవాడను అంతకంటే నాకు ఇంకేం తెలియదు నోటి ద్వారా నేను ఆయన ఒప్పుకుంటున్నాను నా ప్రభు అంతకంటే నాకు ఇంకేం తెలియదు బైబుల్ అంటాడు మన పాస్టర్ పెద్ద పాస్టర్ ఒకప్పుడు అంటే వాళ్ళు తీర్మానించుకున్నారు అక్కడికే చాలా నాకు జ్ఞానం అనుకున్నారు మనం అట్లుండద్దు ఎందుకంటే ఈ ఈ పుస్తకము జీవగ్రంథం ఇందులో మన పేరు ఉంది కాబట్టి మనం వీటిని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నించాలా మన కాలంలో మన కాలం ముగించక ముందు బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి ఎవరు తెలుసు ఒక కాలము నీకు కంటి చూపు ఉంటుందో లేదో నువ్వు ఎందుకంటే అట్లా కొంతమంది ఎవరు తెలుసు నీకు మంచి ఆరోగ్యం ఉంటుందో ఉండదో నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానా ఇది పడిపోయిన లోకం ఆయన సేవకురకు నడిపిస్తాడు ఎంతకాలం నడిపించి నడిపిస్తుంటాడు కానీ సైతం కూడా ఎదురు చూస్తూ ఉంటాడు వీళ్ళు ఎప్పుడు పట్టుకోవాలి ఎప్పుడు షేక్ చేయాలనేసి పేతురు గురించి మాట్లాడతాడు సైతాన్ని నిన్ను జల్లడి నిన్ను జల్లడి పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు జల్లడి పట్టాడు కదా పేతుర్ని చివరి వరకు కాబట్టి వాడు ఎప్పుడు అవకాశం దొరికితే మనల్ని జల్లెడి పట్టాలనేసి ఎదురు చూస్తుంటాడు మనం అవకాశం ఇవ్వద్దు అని మనం ఈ సత్యం ఇటువంటి సంపూర్ణమైన సత్యంలోనికి వచ్చినాక వాడికి ఎట్టి పరిస్థితి అవకాశం ఇవ్వద్దు కానీ వాడికి కూడా చాలా కొంచెం తక్కువ ఉంటాయి మనం అర్థం మనకి ఇంకా చాలా తక్కువ ఉంటాయి వాడు ఆత్మ కదా సైతం కూడా ఆత్మ కాబట్టి వాడు ఇంకా కాలం ఉంటాడు ట్వంటీ సిక్స్టీ వరకు మన ప్రభు వస్తే మాటాయి నాకు తెలియదు అట్లా ఆలాపన ఉంటుంది బట్ డేట్స్ గురించి ఎప్పుడు ఫిక్స్ చేయండి ప్రతి ఇరవై సంవత్సరాలకి ఈ లోకము చెడిపోతుంది భయంకరంగా ఇరవై సంవత్సరాల క్రితం ఎట్లుండేనో ఇరవై సంవత్సరం తర్వాత दिगजारी इंको इन वही संवसर की ट्वीट द्वं ट्वीट की वस्तना मैं ट्वेंटी सैवी ट्वी टी वस्तना ट्वीट फारी की इंकंत भयंकर चीपो ऊँचे इंकोक ट्वेंटी इयर्स अटे ट्वी सिक्ट की मोतम चीपदी अल्लां एनक नई सैवी नीचे स्टार्ट चलीक नीन अर्थंस विधानम प्रकृति सहजा ने चूस नयी सैवी मोतम चलीक నైతిక విలువలు పతనం కావడము నైన్టీన్ సెవెంటీస్ నుంచి నేను చూస్తున్నా నైన్టీన్ సిక్స్టీస్ నుంచి కూడా ఆరంభమైంది నైన్టీన్ నే లోనే హిప్పీస్ డ్రగ్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి అప్పుడే వ్యభిచారము విస్తరించడము హాలీవుడ్ సినిమాలు చెత్త చెదరం అంతా అక్కడి నుంచి స్టార్ట్ నుంచి సెవెంటీస్ లో టెలివిజన్స్ వచ్చినాయి మన దేశంలో వాళ్ళకి సిక్స్టీస్ లోనే ఉన్నాయి ఫిఫ్టీస్ టీవీ టెలివిజన్స్ అవి నుంచి ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కి చెత్త చెత్త చెత్త చెత్త వస్తూనే ఉంది బయట టెలివిజన్స్ నుంచి మీకు తెలుసలేదు టెలివిజన్స్కి ముందు రేడియోలో చెత్త వచ్చాడు టెలివిజన్స్ లో బాగా హాటంగా చెత్త చూపిస్తున్నారు ల నుంచి వీడియోలకు వచ్చింది క్యాసెట్స్లోకి వచ్చింది క్యాసెట్ల నుంచి ఇప్పుడు కంప్యూటర్లకు వచ్చింది ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే చూసుకుంటున్నాడు చెత్త యవనస్తులంతా చెత్తకి బానిసైపోయి చెత్తగా తేరైపోతున్నారు అవి భరించడానికి మన ప్రభు ఎట్లా భరిస్తాడు వాడంతా చెత్తగా తేరైపోతున్నాడు గాలిగా ఎగిరిపోతాడు చెత్త అయితే కాబట్టి నువ్వు వీటిని గుర్రపు రౌతుల గురించి జకడగ్రంథాలు మనం చాలా దీనిగా ధ్యానించినాం ఇప్పుడు అంత దీనిగా ధ్యానించం కూడా గుర్రపు రాతులు ఏంటది వర్సలు వరసలుగా కదా జతల్ జతలుగా మీరు జతల్ జతలుగా వచ్చినారు ఎక్కడ ప్రకటన జకర గ్రంథంలో చూసినప్పుడు మనం చూసినవాడు జతల్ జతలు వచ్చినాయి ప్రతి వంతులు ఉన్నాయి ఒకటి అవి ముందు గుర్రాలు దాని తర్వాత గాడిదలు దాని తర్వాత గొప్ప ఎన్నిసార్లు మీకు చూపించిన ఫస్ట్ సర్పం తేళ్లు తర్వాత సర్పంలు సర్పంలో తెలియక అధికారం ఇస్తాయి పోయి చేయండి రాని గొప్ప జనం లాస్ట్లో ఉంటారు వాళ్ళు అంత ముగ్గురు అపవిత్రమైన సహవాసం అది కొంత జాగ్రత్తగా వాడుతున్నాయి పదం ఆ మూడు గుంపులు అపవిత్రమైన సహవాసంలో ఉన్నాయి అవి ప్రభు సహవాసంలో లేవు కానీ ప్రభువు సంగమనే చెప్పుకుంటున్నాయి ఆ మూడు గుంపులను నువ్వు జాగ్రత్తగా చూడగలవా ఒంటెలకి అవి మూవే వాటికి తెలియదు అవి ఎవరిని వెంబడిస్తున్నాయి సర్పంలో వెంబడిస్తున్నాయి నువ్వు అరుస్తున్నావు బయటకెళ్ళి అరే వాళ్ళంత పోతే సస్తావురా నువ్వు నరకంగా పోతావు శాశ్వతంగా మరణిస్తావు నువ్వు నీ ఆస్తులు పోగొట్టుకుంటావు అవి దోచుకుంటాయి నిన్ను వచ్చేవరం నీకు చూపిస్తా ఎట్లయితుంది అది ఈ సర్పంలు తేళ్లకి ఎట్లా ఆజ్ఞాపిస్తాయి వాక్యం ఉన్నాయి అవన్నీ ఆ తేళ్లకి ఆజ్ఞాపించినప్పుడు తేళ్లు పోయి ఎట్లా గొప్ప జనాన్ని మళ్ళా తిరిగి వచ్చినప్పుడు సర్పంలు ఆ తేళ్లకి ఎట్లా బహుమానాలు ఇస్తాయి అవి నేను నీకు చూపిస్తా వాక్యాలు వచ్చేవరం ఇవన్నీ ఇంకా ఆరంభమయ్యే టైంలో ఉన్నది కాబట్టి ఎవరిని నమ్మకు అని హెచ్చరించండి దేవుడు నీ కౌగిట ఉన్న నీ భార్యని నీ సా నీ స్నేహితుని నమ్మదు ఉంది ఎందుకు చెప్పిండట్ల మనం తప్పు చెప్తలేం భార్య భర్తల మధ్యలో విశ్వాసం ఉండాలా ఇద్దరు విశ్వాసంలో ఇంకా జాగ్రత్తగా జీవించాలా ప్రభుకరు అనుమానించద్దు ఒకరినొకరు ఎంతో అన్యోన్యంగా ప్రేమపూర్వకంగా జీవించాలా ఇద్దరు ప్రార్థనా పూర్వకంగా కానీ ఎందుకు నమ్మద్దు ఒకవేళ నీ భార్య ఆ గొప్ప జనంలో ఉంటే నువ్వు నమ్మలేవేమేని గొంతు మీద కత్తి వాడు నా భర్త కాదని చెప్పేస్తారు వాడు ఉండ నాకు వెళ్ళదని చెప్తారు వాడు దేవుని బిడ్డ నేను దేవుని బిడ్డని కాను కూడా చెప్పేస్తారు కాపాడుకోవడం ప్రాణం అభ్యంతరం పడతారు అనేకలు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకుంటారు ఇస్కర్యోత్ యూధ ప్రభుని అప్పగించింది అక్కడనే నెరవేరుతుంది చివరి కాలంలో నేను అవి వచ్చేవారు మీకు చూపిస్తాను దీర్ఘంగా ఇవన్నీ అర్థమైనా మొదటి బూర ఊదినప్పుడు దూత ఏమైతే ఈ గుంపులు నాకైతే అటనే అర్థమైంది ప్రాణగ్రంథం అంతా ఆ గుంపులకు సంబంధించింది వాక్యం ఎందుకంటే దేవుని హృదయం అంత గొప్ప జనం మీద ఉంది ఇంకా దేని మీద ఉండదు నా హృదయం ఎదులే చూస్తే ఏడ్చిండి ఆయన ఎందుకు ఏడ్చిండు ఆయన మనసు అంత మీద ఉంది ప్రయాసపడే భారం వస్తున్న సమస్త జల్లారా అన్నాడు గొప్ప జనం ఏం భారం మోస్తున్నారు తేళ్ల భారం మోస్తున్నారు సర్పంల భారం మోస్తున్నారు మన ప్రభు భారం మోస్తున్నారు ఆ సర్పములు తేళ్లు ఏం చేస్తున్నాయి వాళ్ళ భుజల మీద భారాలు పెట్టినాయి వాళ్ళు ఆ భారం మోస్తారు అందుకే నాయ దగ్గర అండి అంటున్నాడు ఆ వాక్యం ఏ పాసర అర్థం చేసుకోలేడు ఈ లోకపు భారము కష్టాలు రోగాలు మంత్రాలు ఇవే భారాలు అంటున్నావు కానీ ఆ భారము వాడు పెడుతున్నాడు అందుకే నా భారం మేమంటున్నాడు ఆయన భారం చాలా తేలికైంది సులువైంది ఆ విషయాలు మనం సరే వచ్చేవారం తిరిగి ధ్యానిస్తాం కాబట్టి నువ్వు కావలి కోట మీద కావలి వాడు ఇరవై గంటలు నువ్వు కావలిగాస్తున్నావు ఉదయం అంతా రాత్రి అంతా ఆ బుర్జు మీద నిలబడి నువ్వు నీ కనిపించాలా అవన్నీ ఈ మూడు గుంపుల్ నీ కనిపించలేదంటే నువ్వు లక్ష నలభై నాలుగు గుంపులు లేవు నేను అట్లా అర్థం చేసుకున్నా ఈ వాక్యాన్ని బురాలు ఊదినప్పుడు నేను అనుకుంటా బహుశా మూడవ బుర అనుకుంటా దేవుని బిడ్డలంతా ముద్రింపబడతారు అంటే లక్ష మంది సీల్ చేయబడతారు అది మనం చూస్తాం తర్వాత త్వరలో ఆ సీలింగ్ స్టార్ట్ అయిపోయి నేను అనుకుంటా కొంతకాలం కొన్ని సంవత్సరాల దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాలు ఆరంభమైందేమో అనుకుంటా టైం నేనేం చెప్పాను అది ఆరంభమైంది ఇంకా త్వరలో ముగించే దానికి సిద్ధపడుతున్నాం అది ముగించే టైం అది ముగించిందంటే ఇంకా గొప్ప జనానికి అవకాశం లేదు కాబట్టి అది ముగించక ముందు ఆ సీల్ అందరు సీల్ చేయబడ్డాక ఈ లోకం లో సైతాన్ని ఏం చేయలేడు ధరించుకున్న స్త్రీ గురించి సంబంధించిన వాక్యం ఒక్కసారి ఆ ముద్రెంపులోకి నీ వచ్చేసాక ఇంకా సైతాన్ని నేనేం ముట్టలేడు నేను పుట్టడానికి ప్రయత్నిస్తాడు వాడు కానీ దేవుడు నీకు రెక్కలు ఇస్తాడు నువ్వు లక్ష నాలుగు నాలుగు వేల మందికి సంబంధించిన సేవాది కాబట్టి నువ్వు సింహం నువ్వు భయపడవు వాడు కూడా సింహమే కదా వాడు గర్జించి సింహం నువ్వు ప్రభు పక్షంగా ఉండి ప్రథమ సింహం నువ్వు కాబట్టి నువ్వు భయపడవాణ్ణి ఒకవేళ వాడిని తోక నీకు సరే ఆ నక్షత్రం వాడు తోకతోని ఈడ్చి లాగ కిదవడేస్తున్నాడు గొప్ప జనం చాలా మంది పడిపోతాడు వాడు ఈడ్తాడు మగ శిశువు గొప్పజనం సాదృశ్యం ప్రభువును చూపించింది మగ శిశువు వెంబడి నిన్ను ఏం చేయలేకపోయాడు నువ్వేమో గాలి నువ్వేమో ఎగిరిపోయావు రెక్కలు కట్టుకోని కానీ నువ్వు ప్రసవించిన మగ శిశువు వాని మీద వాని వెంటబోతున్నాడు వీడు వాని మీద విజయం పొందుతానికి కూడా మనం ఎన్నిసార్లు చూసినాం దేవుడు మనకు అధికారం ఇచ్చాడు వాళ్ళు ఆ ఇద్దరు సాక్షులు కూడా గొప్పదన సాధించాడు వాళ్ళ మీద విజయం పొంది వాళ్ళని చంపుతుంటాడు వాడు సైతానికి అధికారం ఇచ్చేయండి వాళ్ళని చంపడానికి వాళ్ళు చివరికి పర్షాత పొందుకున్నారు కానీ ఏ అద్భుతాలు చేయలేకపోయినారు శక్తి ఉన్నా కానీ చేయలేకపోయినారు వాళ్ళు సరే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి వాక్యాలు మనం ఎన్నిసార్లు ధరించినా అవి తరగనివి కానీ మనం మటుకు మనకు అప్పగించబడ్డ ఈ యొక్క ఆత్మీయ ఆత్మ పరిచర్య నువ్వు చూస్తున్న వాటిని ప్రజలకి హెచ్చరించాల అటువంటి హెచ్చరిక సేవ మనది ప్రేమతో హెచ్చరిస్తాం చాలామంది కఠినంగా కోపంతో హెచ్చరిస్తారు ఒక తండ్రి పిల్లల్ని హెచ్చరిస్తే నా తండ్రి నేను ఎప్పుడు కోప్పపడతాడు అని పిల్లలు కానీ ఆ పిల్లలకి ఎప్పటికీ అర్థం కాదు అది ప్రేమతో గుడిన హెచ్చరిక పిల్లలు చెడిపోతారు నశించిపోతారు అన్న ప్రేమతో బాధతో చెప్తున్న హెచ్చరికని ఏ పిల్లవాడు ఏ బిడ్డ గుర్తించారు లోకంలో అటువంటి హెచ్చరికలు మాయమైపోయినాక అప్పుడు ఏడ్చుకుంటా అరే అప్పుడు చెప్పిండు కదా మా నాయన అని అప్పుడు వస్తారు ఆత్మీయ జీవితంలో కూడా ఇదే నువ్వు ఎంతగా ప్రయాసపడి చెప్తున్నా అవి సర్పంలోనే వెంబడిస్తున్నాయి గాడ్దల వెనుకలనే పోతున్నాయి తేళ్ల వెంబడే పోతున్నాయి రౌతుల వెంబడే పోతున్నాయి బంధింపబడ్డాయి అవి అదే సుఖము అదే అదే సత్యము అదే ఆనందం అనుకుంటున్నాయి నువ్వు చెప్పినా ఎంతగా చెప్పినా నీ మీద ద్వేషమే పెంచుకుంటున్నారు కానీ వాళ్ళు గుర్తిస్తలేరు కానీ ఎప్పుడైతే మనల్ని అప్పగించబడుతుంది రో అప్పుడు గుర్తిస్తారు ఎంతగా హెచ్చరించినా నేను తృణీకరించినా అని అప్పుడు పశ్చాత్తాప్తో ఏ ప్రభు నాన్ను క్షమించినైనా పలాని బ్రదరు పలాని సిస్టర్ నాకు ఎంతగా చెప్పినా నేను వినలేదు ప్రభు నన్ను క్షమించినైనా ఈ క్షణం నా ఆత్మ నీకు అప్పగించినాను అప్పుడు వాళ్ళ ప్రార్థనలు విడిచిపెడతారు అదే ప్రవచనం అదే చివరికి జరిగాడు కాబట్టి ఇవన్నీ ప్రవచనాలకు సంబంధించిన వాక్యాలు మనం వచ్చేవరి నుంచి తెలుస్తున్నాము కొంత జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఉండాలి మనము అంత కష్టం అంత ఈజీ కాదు ఇవి నేర్చుకోవడం ఇంకటే బైబుల్ కాలేజీలో కూడా ఇవి ప్రకటింపబడవు చెప్పబడవు బైబుల్ కాలేజీలో కూడా ఏం చెప్తారో కూడా నేను చెప్తాను మీకు ఇంకటే రెండు విధాలుగా మీకు తెలవాలా ఈ లోకంలో బోధ ఎట్లుంది ప్రభు మనకు చూపించిన బోధ ఏ రీతిగా ఉంది ఎందుకంటే ప్రభు వల్లనే కలిగింది ప్రభు తనంతట తానే వాటిని మనకు బయలుపరుస్తాడు తన ఆత్మ ద్వారా కాబట్టి ఈ లోకంలో బోధ ఎట్లుంది మనకి బయలుపరిచిన బోధ ఎట్లుందో ఈ రెండు విషయాలు నీకు అర్థమైనప్పుడే రేపటి దినం నా ఒక పాస్టర్ ఆ బోధ ప్రకటించినప్పుడు నువ్వు పోయి వాటిని నువ్వు చెప్పే బోదా కరెక్ట్ కాదు కదా ప్రేమతో మాట్లాడదాం నాకు మీ మీద ద్వేషం లేదు కానీ మీరు అర్థం చేసుకున్న విధానం తప్పు విధానం అది ప్రకృతి సహజమైన విధానం నన్ను అర్థం చేసుకోవాలా అని నువ్వు వాడు అర్థం వాడు స్వీకరించాడు కానీ నీ చెప్పడం ఎందుకంటే వాడు నెక్స్ట్ టైం చూసినప్పుడు జాగ్రత్తగా ఉంటాడు పబ్లిక్కి చెప్తడు వాక్యం అలానే బ్రదర్ నడిచి జాగ్రత్త పడతాడు కానీ మన మీద వాళ్ళకు ద్వేషం ఉంటుంది కానీ మనకు మట్టుకు ఎవరి మీద ద్వేషం ఉండద్దు ఇది ప్రేమ సిద్ధాంతం అదే ప్రేమలో మన కాలాన్ని మనం కొనసాగించుకోవాలా చివరి వరకు అంతం వరకు సాగించాలా అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగరించాలని ప్రార్థించినాం పరిశుద్ధులకు తండ్రి మీకు వందాలనైనా మీరు పరిశుద్ధుడు ప్రవ్వాడ పరిశుద్ధగా ఉండాలా తండ్రి మీరు ప్రేమమాయుడు ప్రవ్వా కాబట్టి మేము కూడా ప్రేమమాయంగా జీవించాలనైనా మీరు క్షమించే దేవుడు ప్రవ్వా మేము కూడా క్షమించాల ప్రవ్వా మేము కూడా ఇతరులని ఆదరించాల ప్రవ్వా ఓ ప్రవ్వా అటువంటి సేవా పరిచర్య మీరు మాకు అనుగ్రహించినది ఇది ఆత్మ పరిచర్య ఇది ప్రకృతి సహజమైన పరిచర్య కాదు ఇది సిరాతో రాయబడిన పరిచర్య అసలే కాదు రాతి పలకల మీద రాయబడ్డ పరిచర్య అసలే కాదు ఇది దేవుని యొక్క ఆత్మచేత రాయబడ్డ పరిచర్య ప్రభావ అది మీరు మాకు ఇచ్చినారు కావాలి వాని వాళ్ళే ప్రభావ మేము గమనించాలా వీటిని నేర్చుకోవాలా చూసిన వాటిని ప్రకటించాలన్నారు మీకు కనిపించిన వాటిని అన్నింటినీ ప్రకటించండి అన్నారు మూడు గుంపులు మీరు మాకు చూపించినారు రౌతులు గుర్రపు రౌతులు గాడిదలు ఒంటెలు వీటికి సంబంధించిన విషయాలు మేము నేర్చుకొని అనేకలకు ప్రకటించాలా పెద్ద కేకలు వేసి సింహం వలే మేము అనేకులని హెచ్చరించి భయపెట్టాలా దేవుని ప్రేమతో వాటిని మేము చూపించాలా ప్రభావ వాళ్ళని నిజంగా భయపెట్టాలన్నది తలంపు కాదు దేవుని భయం వాళ్ళలోనూ రావాలా అన్న తపనతో ప్రభు మేము ఈ సేవ చేయాలి అటువంటి సేవలు నడిపించండి అయినా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభావ వచ్చేవారం నుంచి మేము ధీర్గా ధరించబోతుండగా మీ కాపలా దయచేయండి పరసరాత్మ నడిపింపు దయచేయండి ప్రభావ మేము జాగ్రత్తగా వీటిని పరిశీలించి ప్రకటించాలా నేర్చుకోవాలా అనేకులకు ప్రభావ అటువంటి సేవ చేతులు నడిపించి మేము తిరిగి టి వెళ్తుండగా మీ యొక్క పరిషత్ దయచేమని ఏసు క్రీస్తు పరిషత్ అన్నమానా ప్రార్థించిస్తున్నాం తండ్రి అమీన్